Subhanam prarahara Vgression esa suvarna Yadru�� citraena paracasna Rome R brasileño Jaya Et sarvha signaupa é Madhana Adama Madhana Adama O Anima Adama Taboraba Lوف Apakran But Matah Sart Writing Algum Mr శరదింధు వికాశమందరవిందరవింద్రీరామచంద్రకా సమస్త సీతముఖం పూర్వ చిరం మంగళమాతనో గురుబ్రహ్మా గురు గురుతో గో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమీవత్ శ్రీ గొరవే నివా ారాయణం నమస్కృత్య దివ్యాత్మస్వరూపుల తల్లులరా తండ్రులరా ప్రధానంగా ఈ అర్కపురులో వేంచేసి ఉన్నటువంటి అనసూయ మాతకు హైమవతి మాతకు సకల దేవతాగణానికి శాస్త్రాంగ ప్రేణిపాతములు సమర్పిస్తూ శ్రీమన్ మహాభారత గాథ శ్రేవణం చేయడానికి వచ్చినా వస్తూ ఉన్న తల్లులకు తండ్రులకు ఆ అమ్మ యొక్క దివ్య ఆశీసులు కలగవలసిందిగా కోరుకుంటూ ధర్మరాజు భీష్మాచార్యుని వద్దకు వచ్చి అనేకమైనటువంటి ధర్మాలను అడిగాడు కాదు చివరిగా కోధర్మాణం జన్మ సంసార బంధనా ఆయన నాడు అడిగిన ప్రశ్న కేవలం ఆయనకే కాక మనకందరికీ కూడా ఒక ధర్మరాజుకే కాదు కోధర్మ సర్వధర్మా ధర్మము గొప్పది నీ ఉద్దేశంలో జన్మ సంసార బంధనా దే జపం చేయడం చేత ఈ జన్మ నుండి రాహిత్యం ఈ సంసార బంధనముల నుండి ముక్తి ఈ రెండు మాకు లభిస్తాయి దేని వల్ల లభిస్తాయి ఒకటే మాట చెప్పాడు ఆయన జగత్ప్రభం అనంతం దేవదేవం పురుషోత్తమం నామ సహస్రేణ పురుషిత అన్నాడు దేవదేవం అనంతం పురుషోత్తమం న్యాయంగా పురుషుడైనటువంటి వాడు దేవతలందరి చేత కూడా ఆరాధింపబడేటువంటి వాడు అనంతమైనటువంటి వాడు అంతమే లేదు అనంతమైన వాడు కనుక్కనే ఆయన నీలంగా కనపడుతున్నట్టు మనం భావించి ఏమని రాశాం ఘనాఘన కోమల నీలమే ఘశ్యాముడు అన్నాం ఎందుకంటే అనంతమైనటువంటి వస్తువు ఏదైనా ఎలా ఉంటుంది అంటే నీలంగానే ఉంటుంది ఏ వస్తువు నీలంగా ఉంటుందండి అనంతమైనటువంటి వస్తువు నీలంగా ఉంటుంది ఆకాశము అనంతమైనదా అంతమైనదా అందుకే నీలంగా కనబడుతుంది సముద్రము అంతం ఉన్నదా అనంతమైనదా కనుకనే నీలంగా కనబడుతుంది భగవంతుడు కూడా అనంతుడే దేవదేవం అనంతం పురుషోత్తమం ఆయన సహస్రనామములను ఎట్లా చేయాలి ప్రతి ఒక్కరూ చేయాలి ఎలా చేయాలి అంటే సతత ఉత్ నిరంతరము దాని ఎందు చిత్తమును ఉంచి చేయవలే అన్నారు ఆ సహస్రనామ స్తోత్రాన్ని కూడా మనకు ఇచ్చారు మనకు అందరికీ ఒక్క విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యం చెప్పుకోవాలి అంటే ఒక రోజులు పడుతుంది ఖచ్చితంగా అంత దివ్యమైనటువంటిది విష్ణు సహస్రనామ స్తోత్రం ఎన్నో ఎన్నో విశేషాలు పైకి మాత్రం మనకేదో పేర్లు ఉన్నట్టుగానే కనబడతాయి దాంట్లో దివ్యమైనటువంటి తత్వం మనకు కనబడుతుంది ఆ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ప్రవశించిపోయాడు చాలా ఆనందపడ్డాడు కానీ ఆయన మనస్సు మాత్రం శాంతపడలేదండి ఎవరు మనస్సు ధర్మరాజు మనస్సు శాంతపడలేదు మళ్ళీ ప్రశ్న వేశాడు ఏమి మోక్ష ఏ విధంగా వస్తుంది కర్మని మోక్షాన్ని పొందడానికి ఏ కర్మను ఆచరించాలి కేవలం కొద్ది మందికి మాత్రమే మోక్షం కలగడానికి గల కారణం ఏమిటి లోకల్లో ఉండే జీవరాశులు అందరూ మోక్షాన్ని పొందవచ్చు కదా వాళ్ళు ఎందుకు పొందలేకపోతున్నారు ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అసలు మోక్షం ఎలా ఉంటుంది దేన్ని మోక్షము అని అంటాం న్యాయంగా ఇప్పుడు భీష్మాచార్యుడు ఉన్న స్థితిని మోక్షం అని అంటాం వింటున్నారు రాండి ఎవరు ఉన్న స్థితిని మోక్షం అంటాం మనం భీష్మాచార్యుడు ఉన్నటువంటి స్థితిని మోక్షము అంటారు ఉత్త మోక్షాన్ని కూడా కాదు జీవన్ముక్తి అని అనాలి దాన్ని బ్రతికి ఉండగానే మోక్షాన్ని పొందటం ఇది జీవన్ముక్తి శరీర భావాన్ని వదిలిపెట్టి ఆ శరీరానికి కలిగినటువంటి బాధలతో సంబంధం లేకుండా మరణాన్ని గురించిన కూడా భయం లేకుండా నిర్లిప్తంగా ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళు ఎవరితో సమానమయ్యా అంటే జీవన్ ముక్తులతో సమానం బ్రతికి ఉండగానే కనుక ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు భీష్మాచార్యుడు జీవన్ముక్త స్థితిలో ఉన్నాడు ఆయనకేమీ అక్కర్లేదు రాజ్య పరిపాలనతో సంబంధం లేదు ఓ సింహాసనం మీద కూర్చోవాలని లేదు ఈ బాణాలన్నీ పీకేసేసి ఆ గాయాలకు మందులు వేసి మంచిగా చేసి బెడ్ మీద రెస్ట్ ఇచ్చి ఆయన్ని జాగ్రత్తగా చూసి మళ్ళీ మామూలు మనిషిని చెయ్యాలి అనేటువంటి కోరిక ఆయనకేమి పోనీ ఆ శరీరాన్ని ఏమైనా జాగ్రత్తగా చూసుకోవాలని ఉన్నదా దిండు కావాలి తల క్రిందికి వేలాడబడి ఉండకూడదు క్షత్రులను ఆ కారణం చేత ఏం చేయమన్నాడు దిండు ఏర్పాటు చేయమన్నాడు ఆ దిండు కూడా మామూలుగా అందరూ వేసుకునేటువంటివి కాకుండా దేంతో చేయమన్నాడు బాణంతోనే చేయమన్నాడు ఆ బాణాలతోనే ఏర్పాటు చేశారు మనం వేసుకున్న దీండులాగా మెత్తగా ఉంటుందా అండి బాణాలతో చేసింది ఉండదు కనుక దేంతోనూ ఆయనకు సంబంధం లేదు జీవన్ముక్త స్థితిలో ఉన్నాడు ఆ స్థితిని ఎలా మేం పొందాలి అనేది ధర్మరాజు ప్రశ్న ఏం చేస్తే పొందగలుగుతాం ఆ యుద్ధరంగంలో తాతల్ని చంపడానికి చూశాం గురువుని చంపడానికి చూశాం గురువున క్రోధంతో ఉన్నటువంటి వాడు గురువుని కూడా చంపుతాడు అని శాస్త్రం చెబుతున్నది గురువుని చంపేశాం వంతులందరినీ చంపాం సొంత అన్నదమ్ములను కొట్టుకున్నాం ఇంత చేసినటువంటి మాకు పాపం రాకుండా ఉంటుందా ఇవన్నీ కూడా ఏ ఉద్దేశంతో చేశాం రాజ్యాన్ని పొందాలి అనే ఉద్దేశంతోనే చేశాం అంతే కదండి ధర్మరాజు ఉద్దేశం ఏమిటి రాజ్య సింహాసనం మీద కూర్చోవాలి తన రాజ్యాన్ని తాను ఇదే ఆలోచన కనుక ఇప్పుడు పాపం వస్తుందే కానీ పుణ్యం రాదు నువ్వు చెప్పావు మా వస్తువన్నాషిత ఇంతకన్నా గొప్ప ధర్మం లేదయ్యా అని చెప్పావు నువ్వు అయినా సరే నాకు ఉన్నటువంటి ఈ బాధ తొలగటం లేదు సూక్ష్మ పితామే శాంతి అడిగాడు ప్రశ్న మనశ్శాంతి కోసం మాకు ఎన్నో సూక్ష్మ ధర్మాలు చెప్పావు ఎన్నో మార్గాలు చెప్పావు ఆ ధర్మాలు ఉపదేశించేటప్పుడు అనేక రకాలైన ఉపాఖ్యానాలు చెప్పావు ఎన్ని చెప్పినా కానీ నా మనస్సు అంగీకరించడం లేదు ప్రతి క్షణము నేను తప్పు చేశాను అనే నాకు అనిపిస్తోంది దీని నుండి నేను ఎట్లా బయటపడాలి చెయ్యమని ఎవరు అన్నారండి యుద్ధం చెయ్యరా అని అడిగారా మీరు ఇవ్వకపోతే యుద్ధమే శిబ్దము అన్నది ఎవరు ధర్మరాజు కానీ ఇప్పుడు ఏమంటున్నాడు అంతా అయిపోయిన తరువాత ఈ పాపం నన్ను వదిలిపెట్టదు కదా ఈ దుఃఖం నన్ను వదిలిపెట్టదు కదా చిట్టవరికి నా కన్నా ముందు పుట్టినటువంటి నా అగ్రజుణ్ణి కూడా మేమే చంపుకున్నాం ఎంత దుర్మార్గం చేశాం ఈ దుర్మార్గం అంతా పోవాలి ఏ విధంగా పోతుంది మోక్షాన్ని ఏ విధంగా పొందాలి ఒక విధంగా మానవుని యొక్క మనస్తత్వాన్ని ధర్మరాజు అక్కడ బయట పెట్టాడు తాను మాత్రం నిన్న మనం చెప్పుకున్నాం కదండి ఏమని చెప్పుకున్నాం నిన్న గుర్తుందా పుణ్యశ్చంతి పుణ్యం నేర్చతి గుర్తొచ్చిందా కనుక పుణ్యఫలం మాత్రం కావాలి పుణ్యం మాత్రం నేను చెయ్యను పాప ఫలం నాకు అక్కర్లేదు కానీ నేను పాపం చేస్తా ఇప్పుడు ధర్మరాజు వాదన అదే కదండి నువ్వు పాపం చేశావు అని ఎవడు అంటల్లా వాడే చెబుతున్నాడు నేను పాపం చేశాను నేను పాపం చేశాను నేను పాపం చేశా చెబుతున్నాడు వాళ్ళని చంపాను వీళ్ళని చంపాను అందరినీ చంపాను నా మూలంగా నా బంధువులు అందరూ చచ్చిపోయారు యుద్ధ రంగంలో చనిపోయారు వాళ్ళని నేనే చంపాను ఇవన్నీ చెబుతున్నాడు నా కృతంగానే జరిగింది ఆనాడు వ్యాస భగవానుడు కూడా చెప్పాడు పదమూడు సంవత్సరాల తర్వాత నీ కృతంగా కౌరవ క్షత్రియ వంశం మొత్తం నాశనం అయిపోతుందని చెప్పాడు అయినా నేను మోక్షాన్ని పొందగలనా మోక్షానికి మార్గమేది ఆ విషయాన్ని నాకు చెప్పబయ్యా లోకంలో ఎంత పాపం చేసిన వాడైనా పాపాన్ని పోగొట్టుకునేటువంటి అవకాశం ఉన్నదా లేదా ఏ విధంగా పోగొట్టుకోవాలి ఏ స్థితిలో పోగొట్టుకుంటారు ఒక్కసారి వస్తారు ఆయన మాట్లాడే అవకాశం లేదు తర్వాత చేస్తారని చెప్పండి ఇప్పుడు పది సార్లు చేశాడు ఆయన ఎవరు జయగోపాలకృష్ణ భగవాను కీజ నచమే హృదయ శాంతి అస్థిశృత్వేతమీ దృశ్యం మనస్సు ఏమీ శాంతించడం లేదు ఏ విధంగానూ శాంతిని పొందడం లేదు ఏం చేయమంటావు అడిగాడు ధర్మరాజు స్వకృతేను శాంతి సాక్షమా బహు అనేక రకాలైనటువంటి విధానంలో మేము పాపాలు చేశాం ఆ పాపాలన్నీ కూడా పోవాలి అని కూడా కోరుకుంటున్నాం కావాలి అని చేసినవి అయినా కాకపోయినా ఏ విధంగా పోయే అవకాశం ఉన్నదా ఎటువంటి పాపాలు పోతాయి అని అడుగుతున్నాడండి దానికి భీష్మాచార్యుల వారు సమాధానం చెబుతున్నారండి ఎందుకు ఈ శోకం పోలేదు అంటే కేవలం బంధువులందరూ చనిపోయారు కనుక ఆయన శోకం పోలేదు ఆయన ఒక్క మాట చెప్పారు నాయన నీకో చిన్న కథ చెబుతాను జాగ్రత్తగా విను దీన్ని ఏమంటారంటే గౌతమివాదము అంటారు ఏమంటారండి దీన్ని గౌతమివాదం బాకిందావుతు బా బాకిందనేటువంటి ఒక స్త్రీ ఉన్నదయ్యా ఆ స్త్రీకి ఒక కొడుకు ఉన్నాడు ఆవిడ ఒక రోజున పిల్లవాడిని తీసుకుని ఒక్క గ్రామానికి వెళ్ళడానికి అరణ్య మార్గం గుండా ప్రయాణం చేస్తూ వస్తుంది ఆ అరణ్య మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉండగా ఒక సర్పం వచ్చి ఆ పిల్లవాడిని కాటు వేసింది ఆ పిల్లవాడు అక్కడికక్కడే మరణించాడు జాగ్రత్తగా వింటున్నావా ధర్మరాజా ఆ పిల్లవాడు అక్కడికక్కడే మరణించాడు ఆ పాము కాటు వేయడం చేత ఈ దృశ్యాన్ని ఒక బోయవాడు చూశాడు ఆ పోయేవాడు పరుగు పరుగున వచ్చి కాటి వేసి వెళ్ళిపోతున్నటువంటి ఆ పాము మెడ దగ్గర పట్టుకుని దానికి తాడు కట్టి ఆ తాడుతో ఈడ్చుకొచ్చాడు ఎవరి దగ్గరికి ఈచుకొచ్చాడు ఆ గౌతమి దగ్గరకు ఈడ్చుకొచ్చాడు అమ్మా నీ కుమారుణ్ణి చంపింది ఈ పామే దీన్ని ఏం చేయమంటావు చెప్పు నీ కుమారుడు నీ కళ్ళ ఎదురకుండానే మరణించాడు ఇప్పుడు దీన్ని కూడా నేను చంపుతా కర్రతో కొట్టి చంపమంటావా లేదు కత్తులతో గీసి చంపమంటావా లేదు అగ్నిని వ్రేచ్ఛి అందులో పడవేయమంటావా ఏం చేయమంటావో చెప్పు ఎట్లా చంపమంటావో చెప్పు నేను చంపుతా వెంటనే ఆ గౌతమి అన్నది జాగ్రత్తగా వింటున్నారు కదండి ఆ భీష్మాచార్యుడు ఎక్కడికి తీసుకెడతాడో విందాం గౌతమి అన్నది నాయన ఆ పిల్లవాడి మరణం దానితో రాయబడి ఉన్నది కనుక దాని పని అది చేసింది దాన్ని చంపి నిమిత్తము లేని పని చేయడం చేత మనం పాపాన్ని పొందడం అనేటువంటిది న్యాయం కాదు అప్పుడు బోయవాడు అడిగాడు నేను చంపాను అనుకో దీని ప్రాణం పోవడం నా చేతుల్లో ఉన్నది అని కూడా అనుకోవచ్చు కదా ఎవరమాటది బోయవాడు వాడికి కూడా ఎంత మేధావితనమో చూడదు అప్పుడు ఆవిడన్నది మనం ఒక నిర్ణయానికి వచ్చి చంపడం అనేది మనముంతే అంతేగాని కర్మతో ఏ సంబంధము లేదు ఈ పిల్లవాడు గత జన్మలో ఎవరిని ఏం చేశాడో ఆ కర్మ ఫలాన్ని అనుసరించింది ఆ పాము వచ్చి చంపింది దానికి పామునేమి మనం చేయడానికి వేరలేదు మనంతట మనమే నిర్ణయించి దీన్ని చంపుదాము అనుకుని చంపితే అప్పుడు కర్తృత్వము ఎవరి మీద పడుతుంది కర్మ మీద పడదు ఎవరి మీద పడుతుందండి మనకి లోకల్లో రెండు ఉన్నాయి కర్తృత్వము భోక్తృత్వము ఉన్నాయా కర్తృత్వం అంటే ఏమిటండి ఈ పని నేను చేశా అనుకోవడం మనమే కావాలని ఈ పని చేస్తే కర్తృత్వం ఎవరి మీద పడుతుంది మన మీద పడుతుంది ఆ ప్రాము కావాలని చంపలేదు మార్గానికి అడ్డం వచ్చాడు కనుక కాటు వేసింది కనుక దాన్ని వదిలేసే పోయింది నా కొడుకే కదా నీవు దాన్ని అనవసరంగా చంపవద్దు హింసించవద్దు అన్నది వాడి కర్మానికి వాడు మరణించాడు వాడి మరణం చేత శోకించవలసినటువంటి కర్మ నేను చేసి ఉంటా కనుక ఇవన్నీ మా యొక్క అనుభవపూర్వకమైన వేదాన్ని కావాలని జరిగినవేమీ కాదు కనుక వదిలేయమన్నాడండి ఎప్పుడైతే ఆవిడ ఆ మాట చెప్పిందో ఈ పాముకి బలం వచ్చింది ధైర్యం వచ్చింది అప్పుడు ఆ పాము మనుష్య భాషతో మాట్లాడింది నువ్వు నన్ను చంపుతానంటావేమిట్యా ఎందుకని ఆవిడ ఎన్ని చెప్పినా సరే నేను దీన్ని చంపుతా దీన్ని చంపుతా దీన్ని చంపుతా అంటూనే ఉన్నాడు వాడు ఎవరు అపోయేవాడు ఎందుకంటే అది కాటు వేస్తూ ఉండడం ప్రత్యక్షంగా చూశాడు వీడు అందుకని వాడి కక్ష దీన్ని చంపవలసిందే అని వాడి ఉద్దేశం అప్పుడు ఆ పాము మనుష్య భాషతో మాట్లాడిందండి నాకేమి సంబంధం అయ్యా మృత్యుదేవత వచ్చి నువ్వు కాటువేయమని చెబితే అప్పుడు నేను కాటువేశాను నేను ఎటువంటి దాన్ని మృత్యుదేవత చేతిలో ఉండేటువంటి ఉపకరణము అంతే తప్ప నేనుగా కావాలనేమి కాటు వేయలేదు అతనికి నాకు శత్రుత్వమే లేదు అతనికి మృత్యువు రాయబడి ఉన్నది ఆ మృత్యుదేవత వచ్చింది ఇదిగో ఈ ద్వారా వాడు మరణించాలి కనుక నువ్వు వెళ్ళి కాటు వేయమని నాకు ఆజ్ఞాచారీ చేసింది కనుక నేను కాటు వేశా నన్నెక్క చంపుతావు నీవు అని అడిగిందండి ఇప్పుడు ఎవరి కర్తృత్వాన్ని పెట్టింది ఆ పాము చెప్పండి మృత్యుదేవత కర్తృత్వాన్ని పెట్టింది జాగ్రత్తగా వింటున్నాడా ధర్మనందన మృత్యుదేవత కూడా వచ్చింది అక్కడికి నువ్వు అనవసరంగా నా మీద చెబుతావేమిటి వాణ్ణి సంపమని చెప్పిన మాట నిజం కానీ వాణ్ణి సంపు అని నాకు ఆజ్ఞ జారీ చేసింది వాడి పూర్వ జన్మ కర్మ ఎక్కడికి వెళ్ళాడండినా వాణ్ణి నాకు చంపమని ఆజ్ఞ జారీ చేసింది ఎవరు పూర్వజన్మ కర్మ ఆ కర్మను అనుసరించి నేను వచ్చా నీకు చెప్పాను కాదు వేశావు కనుక వెరసి వాడు మరణించడానికి ఆధారం ఏదండి పూర్వజన్మ కర్మ వెంటనే మళ్ళీ ధర్మరాజు ప్రశ్న ఏమని ప్రశ్నిస్తున్నాడు ఈయన స్త్రియావర్తిత పరలోకం సుఖమే శ్రేయోవర్తతే పరలోకం దుఃఖమే శత్రుకు మోక్షణం పరిధియతం తాత ఇప్పుడు అన్నిటికీ మూలము కర్మణ ఖచ్చితంగా కర్మమే మూలం నీవు చేయడానికి నీ కర్మమే మూలం వాడు మరణించడానికి వాడి కర్మమే మూలం ఈ కర్మ కేవలం గత జన్మలోనే చేయబడవలసినటువంటి పని లేదు ఈ జన్మలో కూడా చేసి ఉండవచ్చు చెప్పలేము కానీ మనం చేసినటువంటి కర్మ యొక్క ఫలితాన్ని మాత్రం అందించేవాడు ఒకడు ఉన్నాడు వాడు ఏం చేస్తాడు ప్రతి జీవుని యొక్క కర్మఫలములను పోగు చేసి వాడి దగ్గర పెట్టుకుంటాడు అర్థమైందండి ప్రతి జీవుని యొక్క కర్మఫలములు ఎక్కడుంటాయి వాడి దగ్గర ఉంటాయి ఏమివ్వాలో ఎప్పులో ఏ సమయంలో ఇవ్వాలో అవన్నీ ముందే నిర్ణయింపబడి ఉంటాయి ఆ నిర్ణయం ప్రకారం ఆయా సమయాలలో ఆ పని జరిగేటట్టుగా చూడడమే భగవంతుని యొక్క కర్మ ఇంతకన్నా భగవంతునికి వేరే పని ఉండే అవకాశమేమీ లేదు కేవలం భగవంతుని ఏం చేస్తాడయా అంటే మన కర్మ ఫలాలను మనకు అందిస్తాడు అదొక్కటే ఆయన చేసేటువంటి పని ఏదైనా ఇంకోటి చెయ్యాలి అనుకున్నప్పుడు తాను ఒక రూపాన్ని పొంది భూలోకానికి వస్తాడు అలా వచ్చినటువంటి వాడే మీ వెంట ఉండి మిమ్ములను నిరంతరం కాపాడుతున్నటువంటి కృష్ణ పరమాత్మ తాను చేయదలుచుకున్న దాన్ని చేయటం కోసం తన కర్మను కేవలం ఇది కాక ఇంకోటి చెయ్యాలి కనుక రూపం లేకుండా ఉండే చేసే పనేమో కర్మ ఫలాలను అందించడం రూపం పొంది చేసేటువంటి పనేమో ఎవరెవరి చేతో ఏ కర్మ చేయించాలో ఎవరిని తాను ఎంచుకున్నాడో వాళ్ళ వద్దకు మాత్రమే వచ్చి ఆ పని చేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు ఇది దైవము యొక్క తత్వం కనుక వాళ్ళందరూ నా చేతిలో మరణించారు నేనే వాళ్ళని చంపాను నా మూలంగా వాళ్ళ ప్రాణాలు పోయినాయి అనేటువంటి దుఃఖం నన్ను వదిలిపెట్టడం అనేటువంటిది నీవు చేసినటువంటి నీవు చేసే ఆలోచన సరి ఆ గౌతమి దేవి చెప్పినటువంటి మాట నిజం మృత్యుదేవత చెప్పినటువంటి మాట కూడా నిజం కనుక కర్మను అనుసరించే నడుస్తూ ఉంటాయి ఈ పోయేవాడు ఒకవేళ ఇతరమైన జంతువులను చంపుతాడు కదా అప్పుడు కూడా దాని మరణం వీడి చేతిలోనే ఉన్నదా అనేటువంటిది మళ్ళీ ధర్మరాజు ప్రశ్న అంతే కదండి దేనికక్కడ వాడు ఏం చేస్తున్నాడంటే రీసెర్చ్ చేస్తున్నాడండి ఎవరి కోసం అది అంటే ఏంటి అర్థం మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ దాన్ని వెతకడం ఇంకా ఏదైనా దొరుకుతుందా అందుకనే ఒక పరిశోధన చేసిన గ్రంథం మీద మళ్ళీ పరిశోధన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అర్థమైందా అండి కనుక ఒకవేళ ఈ బోయేవాడు ఉన్నాడు వాడు జంతువుని చంపుతాడు అర్థమైందా మరి దాని కర్మము వల్ల వీడు చంపాడా ఏ కారణం చేత అది చచ్చింది అప్పుడేం చెబుతాం ఒక్కడే మాట చెప్పాడు భూసుమాచార్యుడు మరణము రెండు విధములుగా ఉన్నది ఒకటి సహజ మరణము రెండు అపమృత్యువు అర్థమైందండి ఈ అపమృత్యువుని తొలగించుకునే అవకాశం ఉన్నది కానీ సహజ మరణాన్ని మాత్రం మనం తొలగించుకోలేం అర్థమైందా కేవలం మానవులైతే నాకు ఆయుర్దాయం ఎంతవరకు ఉన్నది నేనెప్పుడు దాకా బతుకుతా నాకేమైనా ఉన్నాయా అని ఏ శాస్త్ర పండితున్నైనా అడిగి తెలుసుకుంటాడు తగినటువంటి జాగ్రత్త తీసుకుంటాడు కానీ సహజ మరణం వచ్చినప్పుడు వాడు ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా వాడు బ్రతికుండేటువంటి అవకాశం లేదు ర్మశాస్త్రం ఓ మాట చెప్పింది సర్వే జంతువు అన్నారు సర్వసాధారణంగా లోకంలో ఉండే జంతువులన్నీ కూడా అపమృత్యువే పొందుతాయి ఎందువల్ల ఎవడో ఒకడు ఇట్లాగే చంపుతాడు లేదా రాజులు వేటకొచ్చి చంపుతారు లేదా ఇంకొక జంతువు వచ్చి ఈ జంతువుని సంహరిస్తుంది ఇవన్నీ కూడా దేనివల్ల ఏర్పడతాయి అంటే అపమృత్యువు వల్లే ఎందువల్లవి చనిపోతాయి తగ్గించుకునే అవకాశం ఉన్నది అని చెప్పావు కదా జంతువులకు ఆ అవకాశం లేదు ఎందుకని అంటే ఆలోచించగలిగినటువంటి జ్ఞానం ఆ బ్రహ్మదేవుడు ఎవరికి ఇచ్చాడు ఒక్క మనిషికే ఇచ్చాడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఏ జీవరాశికి లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వసతిని కల్పించాడు ఎవరు కల్పించింది బ్రహ్మదేవుడు ఆ జ్ఞానాన్ని అనుసరించి వాడు ముందుకు వెళ్ళడు వెళ్ళగలడు కనుక వాడు అపమృత్యువుని తొలగించుకునే అవకాశం ఉంది వాడు కూడా సహజ మృత్యువుని తొలగించుకునే అవకాశం లేదు కనుక జంతువులకందరికీ వాటి ప్రార్థన కర్మ వల్లనే అప అపమృత్యువు కూడా దేని వల్ల వస్తుందండి కర్మము అన్నారు అంటే గత జన్మల చేసినటువంటిది లేదా ఈ జన్మలలో సంచితము అని ఉన్నది కదండి ఆ సంచి అనే పేరు ఎందుకు వచ్చింది దానికి దానికి సంచి అనే పేరు వచ్చింది ఎందుకండి సంచయతి నా తృప్త ఏ సంచి అని ఎంత పోషిన నిండని ఏదైతే ఉంటుందో దాన్ని అన్నారంట మన దగ్గర ఉన్న సంచులు నిండిపోతాయి అర్థమైందా కానీ ఈ లోపల సంచి ఉన్నది ఉన్నదా లేదా అది ఎటువంటి అడుగున కుట్టకుండా ఉన్న సంచి వంటిది ఆ సంచి ఎటువంటిదండి అడుగున కుట్టకుండా ఉండే సంచి లాంటిది అడుగున కుట్టి ఉంటే ఏమవుతుంది నిండుతుంది కుట్టకుండా ఉంటే అందులో ఎన్ని వేసినా నిండదు మానవుడి జీవితం కూడా అంతే అడుగున కుట్టకుండా ఉండేటువంటి సంచి లాంటిది అందుకే దానికి సంచి అని ప్రేరేకి ఎంత సంచితమైన వీడికి తృప్తి ఉండదు పాపం పట్ల ఉండదు పుణ్యం పట్ల ఉండదు కావలిసిన కోరికల పట్ల ఉండదు అసలు తృప్తి లేని వాడు ఎవడయ్యా అంటే పశువులకు కూడా తృప్తి కడుపు నిండిందా వెళ్ళి చెట్టు కింద తృప్తి లేనివాడు వీడు అయితే వీళ్లల్లో కూడా తృప్తి కలిగిన వాడు ఎవడైతే వాడు ముక్తి మార్గానికి మొదటి మెట్టు ఎక్కినవాడు అవుతాడు అర్థమైందండి ఏ మార్గానికి మొదటి మెట్టు ముక్తి మార్గం మొట్టమొదటి మెట్టు అతృప్తి కలగడం గాక జ్ఞానాన్ని పొందాలి జ్ఞానం ద్వారా వాడు దేన్ని పొందాలి జ్ఞానాదేవత కైవల్యం కైవల్యం ఎట్లా వస్తుందండి వైరాగ్యేనా జ్ఞానం వల్లనే వైరాగ్యం కలగాలి ఏదో కోపం వచ్చి అన్ని వదిలిపెట్టడం కాదు జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజున అంటాడు ఇంట్లో భార్యతో నేను చాలా తప్పు చేశాను జీవితంలో అని ఏమిటి నువ్వు చేసిన తప్పు అని ఆవిడ కూడా అడుగుతు అడగకుండా ఉంటుందా నిన్ను పెళ్లి చేసుకోవడమే అంటాడు పది సంబంధాలు చూసి వెతికి వెతికి మరీ నాకు ఇష్టమైన చేసుకుని పెళ్లి చేసుకోవడమే తప్పని అంటామేమి దేనికోసం మాట అన్నాడు ఆవిడ అది ఇది కావాలని అడుగుతోంది ఏం చేస్తాడు భరించలేని స్థితి తీరదు దాంతో వాడు కృ దీన్ని ఏమంటామండి వైరాగ్యం కాదు ఇది ఇది వైరా అసలైన వైరాగ్యం ఏదైనా కేవలం ఏది నాది కాదు అని అనుకోవడమే అసలైనటువంటి వైరాగ్యం ఈ మైక్ విశేషం ఉందండి నేను మాట్లాడింది మళ్ళీ నా దగ్గరికే వస్తుంది ఎదుటికి వెళ్తా ఉంది దీనికి వస్తుందా దగ్గరగా ఉంది కనుక వినపడుతుందేమో మీరు బాగా వినపడుతుంది శుభం పోయారు జయగోాల కృష్ణ భగవాను జనము మరణం అది అసౌఖ్యము దుఃఖం తన చేసిన దాని బడకపోవ శిండి ఇది చేసినటువంటి కర్మాన్ని అనుభవించకపోవడం అనేటువంటిది శివుడికి కూడా కుదరదు మరణం కానీ జననం కానీ ఈ వచ్చినటువంటి కర్మ ఫలాలను అన్నిటినీ ఒక చోట పెట్టి అలా నా చోట వీడు పుట్టాలి అనే నిర్ణయం కూడా భగవంతుడు చేస్తాడు అక్కడే పుడతాడు వాడు అర్థమైందండి ఒకవేళ పుట్టడం మనం ఆపే అప్పుడు ఏం చేస్తాడు ఆ పావుని తీసుకెళ్ళి ఇంకో చోట పెడతాడు అర్థమైందండి బోర్రలోకి బెలూన్ గాలి ఊదాం గాలి ఊది మధ్యలో నొక్కాం ఆ మధ్యలో ఉన్న గాలి ఎక్కడికి వెళ్ళింది పైకన్నా పెడుతుంది కింది కన్నా పెడుతుంది కనుక ఇక్కడ ఉండవలసిన గాలిని మనం ఉంచకుండా చేస్తే అది పైకో కిందికో సర్దుకున్నట్టే ఇక్కడ పుడ పుట్టవలసినటువంటి వాడిని పుట్టకుండా చేస్తే వాడు ఇంకో చోటైనా ఖచ్చితంగా పుట్టవలసిందే అవునా కదా ఎత్ ఎంత బర్త్ కంట్రోల్ చేసినా ఎన్ని కోట్లకు మనం ఇప్పుడు చెప్పండి ఎట్లా వచ్చింది మరి ఎన్ని కోట్లు కనుక ఎక్కడ పుట్టవలసిన వాడుక్కడ పుట్టవలసిందే మన దగ్గరే ఉండకపోవచ్చు అంతే ఏదో ఒక రకంగా వాడు పుడతారు అంతేకాదు వాడికి వచ్చే సుఖంగాని దుఃఖం కాని ఈ రెండు కూడా వాడి కర్మను అనుసరించే వస్తాయ కనుక ఇప్పుడు నీవు చంపటం కూడా నీవు చంపాలి గనుక చంపావు వాళ్ళు నీ చేతిలో చావాలి గనుక చచ్చారు దీనికి నీకు ఏమీ సంబంధం లేదు ఎందుకంటే అర్జునుడికి ఈ ప్రశ్న లేదు రావండి ఎందుకు రావు పరమాత్మ వాణ్ణి కూర్చోబెట్టి మొత్తం గీతోపదేశం చేశాడు ఉపదేశం చేసినట్టు తెలుసు కానీ ఏం చెప్పాడో పాండవులకు తెలీదు ఆయన చూపించిన విశ్వరూప సందర్శనం కూడా పాండవులకెవరికి కనబడ కనబడింది ఎవరికి అర్జునుడికి వాడి కూడా ఎప్పుడు కనపడింది దివ్యనేత్రాలు ఇస్తేనే ఈ చర్మచక్షువులకు వాడు కనపడదు ప్రకృతిని చూసేటువంటి కళ్ళతో పరాత్పరుణ్ణి చూడగలుగుతామా మనం చూడలేము ఈ కళ్ళు వేరు వాడిని చూడవలసినటువంటి కళ్ళు వేరు మామూలుగా మనం ఆలోచిస్తే ఎదుటి మనిషిలో ఉండేటువంటి గొప్పతనం మనకేం తెలియదు హృదయంతో ఆలోచిస్తే వీడు పలానా అనేటువంటి విషయం ఖచ్చితంగా మనకు తెలుస్తుంది ఎందుకంటే బయటకు కనబడేటువంటి ప్రపంచాన్ని మాత్రమే చూడగలిగినటువంటి శక్తి ఈ రేటి నాకు ఉన్నది అర్థమైందా లోపల ఉన్న దాన్ని కూడా చూడగలిగిన శక్తి ఎవరికి ఉన్నది హృదయానికి ఉన్నది ఎందుకంటే ఆ హృదయానికి ఏది గతం అయి ఉన్నది అంటే ఆత్మగతమై ఉన్నది దానికి సర్వమును చూడగలిగినటువంటి శక్తి ఉన్నది దేనికి ఆత్మకు నువ్వు అట్లా చూడాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఏం చేయాలి అంటే ఈ శరీరంతో సంబంధం లేకుండా పోవాలి ఎందుకంటే ఈ కళ్ళు కూడా దేనికి సంబంధించినవండి శరీరానికి సంబంధించిందే చెలు శరీరానికి సంబంధించిందే అప్పుడు నువ్వు గాలి పీల్చినా పీలక పీల్వకపోయినా బ్రతికే ఉంటావు సుమా అర్థమైందండి కనుక యోగ సాధన చేసేటువంటి వారు ఎట్లా ఉంటారండి ఎంతకాలమైనా అట్లాగే ఉంటారు వాళ్ళు కూర్చుని ఉరికే వేలుతో ఇట్ట అంటే తాలు కింద పడిపోతారు వాళ్ళు ఎందుకని అంత తేలికైపోతుంది బరువుని కలిగించేది ఏదయ్యా అంటే దేహభావమే ఎప్పుడైతే దేహభావం పోయిందో మొత్తం అంతా ఏమైపోతుంది తేలికైపోతుంది ఇంత మాంసము ఇంతెత్తురు ఇంత వసం మజ ఇవన్నీ ఉన్నాయే ఇవన్నీ గడ్డి పెరగ ఏమైపోతాయి తేలికైపోతాయి వాటిని తేలిక చేసుకున్న బరువు చేసుకున్న బాధ్యత ఎవరిది అంటే నీమే భశ్యుది దానికి కర్మకు ఏమీ సంబంధం లేదు వెంటనే మళ్ళీ ధర్మరాజు ఊరుకుంటాడండి మనం చేసిన కర్మను అనుసరించి ఇటువంటి జ్ఞానాన్ని పొందాలి అనేది ఉండదా అని అడిగాడు ఒక్క జ్ఞానం విషయానికి కర్మకు ఏం సంబంధం లేదన్న ఎవరు భీష్మాచార్యుడు ఒక్క జ్ఞానం విషయం ఆ జ్ఞానం భగవంతుడి ఇచ్చాడు దాన్ని బయటకు తీసుకురావలసిన బాధ్యత మాత్రం నీదే అర్థమైందా దానికి భగవంతునికి ఏం సంబంధం లేదు ఎందువల్ల నీకు ఇవ్వబడిన జ్ఞానం ఒక దాని చేత కప్పబడి ఉన్నది బాగా అర్థమయ్యేట్టు వినండి జాగ్రత్తగా వైపు వెలిగించామండి వెలిగించిన ఓ నల్లని వస్త్రాన్ని దానికి అడ్డంగా పెట్టాము పెట్టేటప్పుడు ఆ వెల్తు మనకి కనబడుతుందా కనబడదా స్విచ్ వేసి ఉన్నదా లేదా లుబు వెలుగుతోందా లేదా అయినా నీకు వెలుతురు వస్తుందా రావడం లేదు అట్లాగే భగవంతుడు కూడా జ్ఞానం అనేటువంటి ఆ జ్యోతిని నీకు ఇచ్చాడు నువ్వేం చేశావు ఈ ప్రపంచాన్నంతటినీ ఈ కళ్ళతో చూస్తూ అజ్ఞానం అనేటువంటి ఓ నల్లని వస్త్రాన్ని దానికి ఇప్పుడు ఆ జ్ఞానం ఏమైంది కనబట్టలేదు ఉండి ప్రయోజనం లేదు ఆ వస్త్రాన్ని తీయవలసిన బాధ్యత ఎవరిది నీ కర్మది కాదు కర్మ ఫలితాలనిచ్చే భగవంతుడిది కాదు నీ ప్రయత్నంతో రావాలి ఆ ఎవరిది ఇప్పుడు అర్థమైంద ఎవరు ప్రయత్నం చేయాలి నువ్వే ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేసి ఆ నల్లని వస్త్రాన్ని తొలగిస్తే ఆ ఒక్క పని చేస్తే చాలు వెలుతురు దాని అంతా ఎందుకంటే అప్పటికే వెలుతురుతో అది ఉన్నది కనుక జ్ఞానం కూడా అంతే జ్ఞానం నీ కూడా ఉన్నది కానీ అది ఏమైతోంది అజ్ఞాన ఆ వృత్తం అజ్ఞానము అనబడే నల్లని వస్త్రం చేత కప్పబడి ఉన్నది నీవు చేసే ప్రయత్నం దేనికోసం చెయ్యాలి నా దగ్గరికి వచ్చి ఎన్ని ప్రశ్నలు అడగవలసిన పని లేదు ఎప్పుడు అది నీకు ఆ వెంతురు నీకు ఎప్పుడు కనపడుతుంది అంటే నీ చేత కప్పబడి ఉన్న అజ్ఞానమును తొలగించాలి ఆ అజ్ఞానమును ఎవరు తొలగించగలుగుతారయ్యా నీ ప్రయత్నం వల్ల కావాలి ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి నువ్వు చేయవలసిన మొట్టమొదటి ప్రయత్నం గంతవ్యేన గున్ముఖత అన్నారు అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి నువ్వు మొట్టమొదటి చేయవలసిన ప్రయత్నం ఏమిటండి ఎక్కడికి వెళ్ళాలి నువ్వు నన్ను ఉద్ధరించే వాడెవడు నన్ను ఉద్ధరించే వాడెవడు నన్ను ఉద్ధరించే వాడెవ్వడు ఇంట్లో కూర్చుని చెప్పని చేసిన నిన్ను ఉద్ధరించే వాడిని కోసం వస్తాడు కానీ ఆ విషయం ఆ ఉద్దేశం నీలో కలగాలి కదా కానీ మానవుడు ఏమనుకుంటున్నాడు వాళ్ళ ధర్మనంతర నాకన్నా ఉద్ధరింపబడిన వాడు ఇంకెవ్వడు నాకన్నా తెలివైనటువంటి వాడు ఇంకెవ్వడు ఇంకా ఇది వ్యాపరయుగమే గనక ఇట్లా ఉన్నది ఇది ముగిసింది కలి దగ్గర పడుతున్నాడు ఆ కలి కూడా వచ్చినట్టయితే నేనొక్కనే తెలివి గలిగిన అనుకోవడం కాదు మిగతా వాళ్ళంతా ఎందుకు పనికిరాని వాళ్ళు అని అనుకుంటాడు వాడు నేనొక్కడే తెలివి గలవాడిని అనుకోవటం వేర్రు మిగతా వాళ్ళందరూ పనికిరాని వాళ్ళు అనుకోవడం చాలా విశేషం అందులోనే అజ్ఞానంలో పరాకాష్ఠ కనుక కలి ప్రభావం చోట కలుగుతుంది ఈ పుట్టే వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కలిలో కూడా ఉంటారా కలికి సంబంధించిన లక్షణాలు కలిగిన వాళ్ళంతా కలియుగంలో కూడా ఉంటారు వాస్తవానికి సృష్టి రహస్యంలో కొత్త యుగంలో ఆ యుగాంతంలో అయిపోయినటువంటి వాళ్ళు అక్కడే ఉంటారు వాడి ప్రార్థన కర్మను అనుభవిస్తూ మళ్ళీ ఎప్పుడు జన్మిస్తాడయ్యాడు అంటే కొత్త యుగం వచ్చిన తర్వాతే మళ్ళీ పోతాడు భీష్మాచార్యుడు చెప్పిన మాట అంటే క్రేతాయుగంలో పోయినవాడు మళ్ళీ ఏ యుగంలో రేతాయుగంలోనే వాళ్ళు అప్పుడు ఎన్ని జన్మలైనా ఎత్తవచ్చు వాడు చేసుకున్న కర్మను అనుసరించి కనుక మనిషి పుట్టుకకు కానీ మరణానికి కానీ కారణము వాడు చేసినటువంటి కర్మయే అంతేకాదు వాడు అనుభవించేటువంటి సంపదకు కూడా కారణం వాడే అర్థమైందండి వాడి కర్మయే కారణం కనుక మనిషి జీవితానికి భగవంతుడికి ఏమైనా సంబంధం ఉందా చెప్పండి ఇప్పుడు ఏం సంబంధం లేదు మనం వాడిని ప్రార్థించినా మన కర్మఫలాన్ని మనకిస్తాడు ప్రార్థించకపోయినా మన కర్మఫలాన్ని మనకిస్తాడు మరి భగవంతుడిని ప్రార్థించడం ఎందుకయ్యా ఈ జన్మలో ఉండేటువంటి కర్మను సక్రమంగా నిర్వర్తించడం కోసం తెలిసో తెలియకో నీవు గత జన్మలో చేసిన కర్మ ఉన్నది కదా తాత ఆ చేసిన కర్మ ఫలము యొక్క భావం జన్మ జన్మలకు వెంట వస్తుందా ఖచ్చితంగా వస్తుంది ఈ జన్మలో వాడు గొప్ప భక్తుడై ఆ భగవంతుణ్ణి సేవిస్తూ గత జన్మలో చేసిన పాపకర్మ చేత మరణించాడు కానీ ఈ జన్మలో వాడు ఏం చేశాడు భక్తుడయ్యాడు ఆ భక్తుడైన కారణం చేత ఎవరు చెప్పగానో గురువుల చేతనో ఎట్లాగో మలసపడి వాడు భక్తుడై భగవత్సేవ చేశాడు ఈ సంస్కారము అనబడేటువంటిది మళ్ళీ జన్మ కూడా వస్తుంది అర్థమైందా కర్మ ఫలము ఎట్లా వస్తుందో నీవు పొందినటువంటి సంస్కారము కూడా వస్తుంది అందుకనే అనేక మంది గురువులను చేరటం అనేక మంది సిద్ధ పురుషులను చేరడం వాళ్ళందరినీ చేరటం దేనికోసం అండి కంచి పరమాచార్యుల వారి దగ్గరకు వెళ్ళి స్వామి మా ఆవిడ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది నన్ను ఏం చేయమంటావు ఆవిడ మళ్ళీ రావాలి అంటే ఏం చెయ్యాలి ముగ్గురు పిల్లల తల్లి ఈ వయస్సులో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది చాలా కష్టంగా ఉన్నాను నేను పరమాచార్యులు వారు ఒక్కటే మాట చెప్పారండి చిరునవ్వు నవ్వుతూ నాయనా అన్నీ వదిలిపెట్టి ఇది కట్టుకుని ఇక్కడ కూర్చున్నా నీ సంసారం నాకప్ప చెబితే నేనేం చెయ్యనయ్యా ఏం చెయ్యాలండి సిద్ధ పురుషుల్ని చేరటం కానీ మహానుభావులైనటువంటి యతీశ్వరులను చేరటం కానీ ఇవన్నీ ఎందుకు చేరాలి అంటే ఈ జన్మను పండించుకోవటం కోసం చేయాలి కానీ గత జన్మలో చేసిన పాపాలు నేను ఎట్టాపోగొట్టుకోవాలి అనే దానికోసం కాదు ఆ నిర్ణయానికి రావాలి మనిషి చేయటం అయిపోయింది కదా దానికి ఫలితం కూడా వన్స్ ఫర్ ఆల్ డిసైడెడ్ వాళ్ళు ఏర్పాటు చేశారు ఎప్పుడు రావాలో అది వస్తుంది చెప్తా కూర్చోండి అది కూడా చెబుతా ఒక్కసారి నిర్ణయం అయిపోతుంది కర్మలన్నీ అక్కడికి ఎప్పుడు చేరినాయో ఫలితాలు కూడా నిర్ణయం అయిపోయినాయి ఏ టైమ్లో మనకు రావాలో అది వస్తుంది లక్ష రూపాయలు బ్యాంకులో వేశామండి ఫిక్స్డ్ డిపాజిట్ పది సంవత్సరాల తర్వాత డబుల్ అవే ఉంటావుతుందన్నాడు ఎప్పుడవుతుంది డబుల్ అది ఆ టైం అయ్యేటప్పటికి మనకి నోటీస్ వస్తుందా రాదా అట్లాగే మనం చేసిన పాపానికి కూడా ఏ టైంలో రావాలో ఆ టైంకి దాని ఫలితం వచ్చేస్తుంది వస్తున్నారు రాదండి వీళ్ళే అంత ప్రాంతగా చేస్తుంటే భగవంతుడు ఊరుకుంటాడా వాడు కూడా అట్లాగే పంపిస్తాడు ఆ కర్మఫలాలు అర్థమైతోందా ఊరికే అరుస్తున్నాను కర్మఫలాలు పంపిస్తున్నాడు వాడు మనం దుఃఖము సుఖము అనుభవిస్తున్నాం సుఖం అనుభవించినా అది కర్మఫలాలే దుఃఖం అనుభవించినా నువ్వు చేసుకున్న కర్మఫలమే అంతే తప్ప భగవంతు నీకేమీ సుఖం ప్రత్యేకించి నీవాడు కనుక కష్ట సుఖాలు రెండు ఎవరు తెచ్చుకున్నవి నువ్వు తెచ్చుకున్నవి జన మరణములు కూడా ఎవరు తెచ్చుకున్నవి నువ్వు తెచ్చుకున్నవే అర్థమైందా కనుక దానికోసం భగవంతుడి దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు ఒకవేళ తగ్గించమన్న వాడేమి తగ్గించడు ఎందుకంటే వాడికి తన పర భేదం లేదు ఉందా అండి భగవంతుడికి కనుక వాడు తగ్గించే అవకాశం లేదు వాడెవడో ఈ లోకంలో బాగా లంచాలు పట్టి పట్టి పట్టి బాగా సంపాదించాడండి చివరి రోజు వచ్చింది పోయాడు ఆ యమలోకానికి తీసుకెళ్ళి విపరీతమైన కష్టాలు పెట్టాలనే ఆ చిత్రగుప్తుడు చెబుతున్నట్టి ఆ చిత్రగుప్తుడి దగ్గరికి వెళ్ళి వరే నేను ఐదు వేలు ఇస్తాను కాస్త అని అడిగట్టు వీడు ఎందుకనండి ఎందుకని చెప్పండి ఇక్కడ ఉన్న అలవాటు ఇప్పుడు చెప్పండి ఈ అలవాటు అక్కడ వచ్చిందా లేదా కనుక గత జన్మలో ఉన్న సంస్కారం కూడా ఈ జన్మకు వస్తుంది అర్థమైందా అండి ఖచ్చితంగా వస్తుంది ఆ సంస్కారం అందువల్ల నువ్వేం చేయాలి ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఎక్కడ తెలుసుకోవాలి గురువు దగ్గర సద్గురు ఆ గురువు దగ్గర తెలుసుకుని ఇప్పుడున్నటువంటి జన్మలో నీ సంచితం ఏదైతే ఉన్నదో ఇప్పుడు కష్టపడి సంపాదించుకుంటావే ఇదంతా కూడా దేంతో సంపాదించుకోవాలి అంటే కేవలం పుణ్యకర్మ మాత్రమే కాక భక్తి కర్మ చేయాలి అన్నాడు ఎవరండి భీష్మాచార్యుడు పుణ్యకర్మ చేస్తే ఏమొస్తుందండి వచ్చే జన్మకు సుఖం వస్తుంది కానీ భక్తి కర్మ చేస్తే మోక్షం వస్తుంది అన్నాడు దానికి దీనికి తేడా ఏమిటయ్యా ఫలితాన్ని కోరుకోకుండా చేసేటువంటి కర్మ భక్తికి సంబంధించిన కర్మ ఈ ఫలితం నాకు రావాలి అనుకునేటువంటి కర్మ మళ్ళీ జన్మకు శుద్ధమయ్యేటువంటి కర్మ సుఖాలు పొందుతాం ఈ పూజ చేస్తే నాకు పుణ్యం వస్తుంది అర్థమైందండి ముందు పదకొండు ప్రదక్షిణాలు చేస్తే వీసా వస్తుంది తరువాత నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి భక్తిగా ఆ వెంకటేశ్వర స్వామి చుట్టూ తిరిగావా చిట్ట చివరికి వాడి అసలు పేరు కూడా తీసేసి ఎన్ని దుర్మార్గాలండి చార్మినార్ కన్నా ఎత్తుగా ఉండాలి అని ఆ బిర్లా వాళ్ళు కొండ మీద వెంకటేశ్వర స్వామిని గుడిని కట్టి దాంట్లో వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ట చేస్తే ఎవ్వాటికి దాన్ని ఎవ్వడూ వెంకటేశ్వర స్వామి గుడి అని అన్నారు ఏమంటారండి బిర్లా టెంపుల్ లోపల ఉన్నవాడు ఎవడండి ఏం చెప్పాలండి ఇది కలిప్రభావం అని చెప్పాలి ఏమని చెప్పాలండి వాస్తవం పైగా వెళ్ళేది భక్తితో పెడతారా సాయంకాలం వెళ్ళేటప్పటికీ ఎన్ని దృశ్యాలు కనబడతాయో అక్కడ ఆ పార్కులోకి వెళ్ళినట్టు వెళ్ళడం ఎంత ఖర్చు పెట్టి ఆ పాలరాతితో కట్టించాడు దాని ఇదేమైనా తీరుతోందా అంటే మా గురువు గారు చెప్పారండి సందేహం వచ్చి అడిగాము ఏమండి ఎందుకు ఇట్లా అయింది భగవంతుడు ఎందుకు కోరుకుంటున్నాడు ఇప్పుడే వాడు కట్టించింది కూడా ఆ మహమ్మదీయుల మీద స్పర్ధతో కట్టించాడు రామినారు బాగా ఎత్తుగా ఉన్నది దానికన్నా మన గుడి ఎత్తుగా ఉండాలి అని అంతేగాని వాడికి భక్తి ఎక్కడుంది రావ్యుడు వెంకటేశ్వర స్వామిగా మిగలటానికి రాతి బొమ్మ ఉంది తప్ప వెంకన్న లేడు అన్నాడు అండి ఇట్లా జరిగేది కాదు అంతే ఏం చెబుతామండి అనేకమంది దేనికోసం ఏ గుడిగా అందుకనే మన మనస్సు కూడా ప్రధానం దేనికైనా సరే కనుక భక్తిగా నువ్వు చేసే కర్మ ఏమవుతుంది మోక్షాన్ని ఇస్తుంది ఎందుకు ఇస్తుంది అంటే ఏమండి మేము చేసే ప్రతి పూజ మోక్షాన్ని ఇస్తుందా ఇవ్వదు ఆ పూజను ఏ కోరికతో అయినా చేస్తే ఏమవుతుందండి కోరిక ఉన్నది కనుక దానివల్ల నీకు సుఖం దొరుకుతుంది కానీ మోక్షం వచ్చే అవకాశం లేదు అర్థమైందండి కనుక ఖచ్చితంగా ఏ కోరిక లేకుండా నువ్వు చేయాలి చేస్తే అప్పుడు ఆ కర్మ వల్ల నీకు ఆ కర్మ యొక్క సంస్కారం వచ్చే జన్మకు వస్తుంది ఎప్పటికొస్తుందండి వచ్చే జన్మకు వస్తుంది ఎందుకని పరిపక్వ స్థితికి వస్తే కానీ మోక్షం ఇచ్చేటువంటి అవకాశం లేదు అందువల్ల ఈ జన్మలో నువ్వు ఈ సత్కర్మ కోరికలు లేకుండా సత్కర్మలు చేశావు కనుక ఆ కర్మల యొక్క సంస్కారం నీకేమవుతుంది వచ్చే జన్మకు సంస్కారం చేత ఇంకా ఎక్కువ సాధన చేస్తే మళ్ళీ తర్వాత జన్మకొస్తుంది అప్పటికి కాని అది పండేటువంటి అవకాశం లేదు ఈ పండు బాగా పండిందా పండలేదా ఉంటే వాడే ాగా పండింది అనుకున్నప్పుడు ఏం చేస్తాడు దాన్ని ఈ జన్మ కర్మ మరణము అనే తీక నుండి ఈ పండును కాస్త ఏం చేస్తాడండి వేరు చేస్తాడు ఇక మళ్ళీ పుట్టేటువంటి అవకాశం ఉండదు దాన్నే ఏమంటాం మోక్షము అంటాం సింపుల్గా చెప్పాలి అంటే మోక్షము అంటే జన్మ రాహిత్యము అని అర్థం మోక్షం అంటే ఏంటండి జన్మరాహిత్యం మళ్ళీ పుట్టకుండా ఉండడం వారు అడిగారు ప్రశ్న పాపం ధర్మరాజు అడగలేదు మళ్ళీ మనిషిగానే పోతాడా అది కూడా సందేహమే ఎందుకని వీడు చేసిన కర్మను అనుసరించే ఉంటుంది జీవితంతులు మొత్తం పుట్టిన దగ్గర నుంచి మరణించేదాకా వీడు ఏ కర్మలు చేశాడు ఇవన్నీ లెక్క వేసుకుంటాడుగా వాడు నువ్వు లెక్క వేసుకోకపోవచ్చు నువ్వు డైరీ రాసుకోకపోవచ్చు నేను ఈ పని చేసా వెళుతూ మాట్లాడ ఇవన్నీ చిన్నతనంలో చేసి ఉండవు కదా అవన్నీ కూడా వాడు ఏం చేస్తాడు వాడి దగ్గర చిత్తా ఉన్నది మన మొత్తం బయోడేటా అంతా వాడు దాన్ని దృష్టిలో పెట్టుకుని తొంభై పర్సెంట్ అన్ని తప్పులే చేశావు మనిషిగా నీకు జన్మనిచ్చినా ప్రయోజనం లేదు కనుక నీవు ఏమై పుట్టాలి మళ్ళీ పశువై పుట్టాలి ఇప్పుడు చేసిన కర్మలు కూడా అనుభవిస్తావు నువ్వు పశువు పుట్టిన తర్వాత పశువు కూడా అనుభవిస్తుందా లేదా అండి దాని దాని సరే తోలేవాడు ఏం చేస్తాడు ఊరికే పద అని అండవు కర్ర తీసుకున్నాడు మీద వేస్తాడు అవునా కదా ఇది దెబ్బ దేనికి తెలియని దానికి చేసిన కర్మం పశువుగా పుట్టింది కనుక కనుక ఖచ్చితంగా మనం మనిషిగానే పుడతామనేటువంటివి చెప్పలేము ఎందుకు చెప్పలేము అంటే మనం చేసిన కర్మే ఏది నిర్ణయిస్తుందని చెప్పాడు భూముడు పుట్టుకను వాడి యొక్క అనుగ్రహాన్ని వాడి మరణాన్ని ఈ మూడింటిని ఏర్పాటు చేసేది ఎవరయ్యా అంటే మనం చేసుకున్నటువంటి కర్మమే అందుకనే ఎవడికి వాడు వాడి జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి ఆ గ్రంథాన్ని తెరిచి ఏమేం చేశామనేది చూసుకోవాలి చేసింది ప్రబలమైనదా అనుభవించక తప్పదు సామాన్యమైనదా దాని ప్రాయశ్చిత్తం ఈ జన్మలోనే చేసుకోవచ్చు పాప అర్థమైందా అండి తెలిసిందా ఇప్పుడు సందేహం తీరిందా అది లెక్క కనుక ఎట్టా పుడతాము అనేటువంటిది మాత్రం గ్యారంటీ లేదు మంచి పనులు చేశామా ఇంతకన్నా ఉన్నతమైన జన్మ రావచ్చు అర్థమైందా అండి అదేది నారదుడికి విష్ణుమూర్తి చెప్పాడు కదండి ముందు పేళ్ళ పురుగ్గా పుట్టింది తర్వాత కప్పై పుట్టింది తర్వాత చినుకై పుట్టింది ఇప్పుడు రాయుగారింటే పుట్టింది ఎందుకని అంతకన్నా ఉన్నతం అంతకన్నా ఉన్నతం అంతకన్నా ఉన్నతం అలా వచ్చింది ఆ కారణం చేత మనం చేసినటువంటి పనులే మనకు జన్మను నిర్ణయిస్తాయి మన వైభవాన్ని నిర్ణయిస్తాయి మన మరణాన్ని నిర్ణయిస్తాయి బాగానే ఉంది తాత ఏ కర్మ చేస్తే దివ్యమైనటువంటి స్థితిని పొందుతాం మొట్టమొదటి మాట చెప్పాడండి అతిథి సేవాయం ప్రకృత ప్రథమ చెప్పండి ఏదండి చేయవలసిన కర్మ అతిథి సేవాయా అతిథి అంటే ఎవరు పరగ్రామము నుండి సమయా సమయములతో సంబంధము లేకుండా మన చేత పిలవబడకుండా వచ్చేటువంటి వాణ్ణి అతిథి అంటాం వాడికి ఎన్ని లక్షణాలు ఉండాలండి ఈ ఊరు వాడ ఉండకూడదు ఎందుకంటే వచ్చిన వాడు ఏదో ప్రశ్న అడుగుతాడు వాడింటికి వాడు వెళ్ళిపోతాడు కదా కనుక వాడు అతిథి కాదు వరగ్రామము నుండి రావాలి సమయా సమయములతో సంబంధం లేకుండా రావాలి అర్థమైందండి మన చేత పిలవబడకుండా రావాలి ఈ మూడు లక్షణాలు కలిగినటువంటి వాడిని అతిథి అంటాం అతిథి కిల పూజార్హ అని చెబుతున్నది వేదం అతిథి వచ్చాడు అంటే వెంటనే పూజించవలసినదే అని చెబుతున్నది అతిథికి ఏ విధంగా సేవ చెయ్యాలి అనేది కూడా మళ్ళీ రెండో ప్రశ్నండి అడుగుతున్నాడు ఏమని గృహస్థశ్చావ్యా మృత్యుమిచ్చేవశ ప్రభో ప్రతిజ్ఞామకరో ఇంటికొచ్చినటువంటి వాడికా అతిథి సేవ ఎవరైనా చేస్తూనే ఉంటారు తలుపు తీస్తారు అయ్యా ఎవరండి ఎక్కడి నుంచి వచ్చారు రండి దయచేయండి కాళ్ళు కడుక్కోండి మంచి నీళ్లు తాగండి ఏ పని మీద వచ్చారు వాడు చెబుతాడు ఆ పని చేయగలిగితే చేస్తారు లేకపోతే నా వల్ల కాదండి అంటారు వాడు దావన వాడు వెళ్ళిపోతాడు ఇంతటితో అతిథి పూజ అయిపోయిందా అయ్యే అవకాశం లేదన్నారు అండి ఇవాటి పరిస్థితిని బట్టి అసలు అట్లా చెప్పే అవకాశం కూడా లేదు తలుపు కూడా తీయటల్లా ఆ తలుపుకి ఓ కన్నం ఉంటుంది దానికి భూతార్థం ఉంటుంది దాంతో నుంచే చూస్తున్నారు ఒంటికన్నుతో వీడు మనవాడా కాదా మనవాడైతే తలుపు తీద్దాం కాకపోతే లోపలి నుంచే ఎవరు లేరు వెళ్ళవయ్యా అని చెబుతాం లేకపోవడం చెప్పిన వాళ్ళు లేరు అయినా సరే ఏం చెబుతారండి చాలా మంది చాలా గొప్ప గొప్ప విశేషాలండి పిచ్చగాడు వచ్చాడు అనుకోండి చేయి ఖాళీ లేదు వెళ్ళినా ఆయన ఏమైందా చేతికి ఏం చేస్తుంది పక్కింటికి వెళ్ళిన ఆయన వీళ్ళిద్దరూ కొంచెం మంచివాళ్ళు చచ్చిపోతున్నావి వచ్చిన పిచ్చగాళ్ళతో ఉంటుంది వచ్చిన ప్రతి వాళ్ళతోనూ ఇస్త ఒక్కడు కూడా వేరు మన దేశంలో మా దగ్గర ఏమీ లేదు అని ఏడ్చే వాళ్ళకు ఓ పేరుంది ఏమిటో చెప్పండి తెలుగుదేశాల్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరికీ తెలుసు మా దగ్గర ఏమీ లేదు ఏ దడిగినా లేదు అనేటువంటి వాళ్లకు ఓ పేరుంది ఇల్లు నారాయణమ్మ అని అంటారు వెళ్ళ విన్నారా ఏం లేదా ఇల్లు నారాయణమ్మ అని ఈవిడ ఎవరయ్యా అంటే తమిళనాడులో ఉండే ఆవిడ నారాయణమ్మ ఎవ్వడొచ్చినా ఈ ఒక్క మాట అనేది ఇల్ల ఇల్ల ఇల్ల ఇల్ల అనేది ఆవిడ జయోపాల కృష్ణ భగవానికి పాపం ఆ పిల్లకేమో అర్థం కాదు దాని తోటి వాళ్ళు ఎవరు లేరు ఏం చేస్తుంది చెప్పండి వాళ్ళు సాక్షాత్తు భగవంతుడితో సమానం అండి వాళ్ళకి వచ్చే నిమ్మ ఉన్నతాలు కానీ ఇవేవి తెలియవు వాళ్ళకి మాయ అంటనటువంటి వాళ్ళు వాళ్ళు చాలా దివ్యమైన వాళ్ళు హలో మేడం నిన్నే ఇటుగా పైకి ఎక్కువ నీకు కుర్చీ వేస్తా ఇక్కడ కూర్చో నాది అయిపోయిన తర్వాత నువ్వు మాట్లాడదు కానీ ఏమన్నా సరేనా కాకపోతే కాగితం తీసుకుని వెళ్ళి నాలుగు బొమ్మలే శట్టి పెట్టి ఉపన్యాసం అయిపోయిన తర్వాత నీ దగ్గరికి వస్తా బొమ్మలు నాకు చూపించాలి చూపిస్తావా వెళ్ళి పోయి మరి చక్కగా బొమ్మలేసి వెరీ గుడ్ గర్ల్డ్ మంచిదని మంచిదని జయ గోపాల కృష్ణ భగవానికి కనుక దివ్యాత్మ స్వరూపులరా ఒక్కళ్ళు కూడా పెట్టకుండా ఎవరు వచ్చినా సరే చచ్చిపోతున్నావు ఈ బిస్తకాలతో అని చెబుతూ ఉంటారు ఎవరికి వేయరు నీవు బిత్వం వేసావా లేదా తర్వాత విషయం వాళ్ళని ఏమన్నావు అనేది మాత్రం వాడికి కావాలి ఎవరికి కావాలండి భగవంతుడికి నువ్వు ఏమి అనకుండా వాడి పాత్రలో వేశావా అది కూడా వాడు చూస్తాడు ఏదన్నా అన్నావా అది కూడా చూస్తాడు వేసేటప్పుడు ఏ ఉద్దేశంతో వేశావనేది కూడా చూస్తాడు ధర్మనందన వింటున్నావా మన ఇంటికి వచ్చి ఒక రూమ్ భోజనం చేశారు వాడు ఊళ్ళో వాళ్ళందరికీ చెబుతాడు టీవీలో వేసినట్టే స్క్రోలింగ్ మా ఇంట్లో ఇవాళ యాభై మంది భోజనం చేశారండి మా ఎప్పుడు వస్తూనే ఉంటారు మా ఇంట్లో వాడు అడక్కపోయినా చెబుతూ ఉంటారు ఇట్లా చెప్పేటువంటి వాడికి వాడు పెట్టిన ఫలితం కూడా ఉండదు అని చెప్పాడండి భీష్మాచార్యుడు ఎవరితో చెప్పాడు ధర్మరాజుతో చెప్పాడు ఎందుకని అంటే నువ్వు ఎవరికి దానం చేసినా ఏది ధర్మం చేసినా వాడిది వాడికి అప్పచెప్పే తప్ప నీది వాడికి అప్ప చెప్పలేదు ఇది గుర్తుపెట్టుకోమన్నా నువ్వు లక్ష రూపాయలు దానం చేశావు ఆ పక్కనే బోర్డు పెట్టించావు జనరల్ మర్చెంట్ బోర్డు లాగా పలానా వారి జ్ఞాపకార్థం ఫలానా వారు ఇచ్చినటువంటి దానము అయితే ఇక్కడ ప్రమాదం అండి అట్లా ఎవరు పెట్టకపోతే ఇవ్వడానికి ఎవరికైనా తెలియాలి కదా అర్థమైతోందా కావట్లేదా దాన్ని ఏమంటారంటే ప్రోత్సాహము అంటారు అలా నా వాళ్ళు ఇంత ఇచ్చారు వాళ్ళ పేరు ఇక్కడ రాశారు కదా మనం కూడా ఇస్తే మన పేరు కూడా రాస్తారు కదా అనే ఆలోచన వచ్చి ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు అవునా కదా అసలు పేరే కనపడలేదు మేము ఎందుకు ఇష్టామని అనేటువంటి వాళ్ళు ఉంటారు ఏమండి కనుక దాని ప్రకారంగా కూడా చేయవచ్చు కానీ భీష్మాచార్యుడు మాత్రం ఖచ్చితంగా ఏం చెప్పాడు అంటే ఇది నేను ఇస్తున్నాను అని ఎప్పుడైతే అనుకున్నావో దాని ఫలితం నీకు అందేటువంటి అవకాశం లేదు వెంటనే ధర్మరాజు మళ్ళీ అడిగాడు తాత ఏ ఫలితాన్ని కోరుకోకుండా చేసినటువంటి కర్మమే మంచిదని చెప్పావు కదా మరి ఆ కర్మను ఎలా ఆచరించాలి ఇదిగో ఇప్పుడు నేను చెప్పినట్టే ఆచరించాలి వాడి సొమ్ము నా దగ్గర ఉన్నది కనుక అది తీసుకెళ్ళడానికి వాడు వచ్చారు అంతేగాని నేను దాతను వాడు స్వీకర్త అనేటువంటి విషయాన్ని ఎప్పుడూ మనస్సులోకి వానివ్వకూడదు ఏది దానం చేసినాను దానికి ఉదాహరణ చెప్పాడు భీష్మాచార్యుడు మళ్ళీ మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం రామాయణని చెప్పేటప్పుడు మీకు గుర్తుందో లేదు గురువు గారు ఓ శిష్యునకు రెండు విత్తనాలు ఇచ్చాడు గుర్తు వచ్చిందా అండి విత్తనాలు ఇచ్చాడండి వచ్చిందా గుర్తు రైట్ చాలా సంతోషం ఆ రెండు విత్తనాలు తీసుకెళ్లి ఒకటి భూమి మీద పడవ్ ఒకటి పాతి పెట్టు అని చెప్పాడు శిష్యుడికి వాడు వెళ్ళాడు ఒక విత్తనాన్ని అలా పడేశాడు ఇంకో దాన్ని కొంచెం పోయి తీసేందులో పెట్టాడు వచ్చాడు ఎందుకు ఈ పని చేయమన్నారు గురువు గారు రోజుల తర్వాత రారా చెబుతాను అన్నాడు ఆయన ఏం మాట్లాడ ఎప్పుడు రమ్మన్నాడు పది రోజుల తర్వాత జాగ్రత్తగా వింటున్నారు కదండి వింటున్నారా నిద్ర వస్తుద్దా జోగోపాల కృష్ణ భగవానికి పది రోజుల తర్వాత రాదా సరేనండి అన్నాడు వెళ్ళిపోయేవాడు చాలా మంచి శిష్యుడు ఇప్పుడు చెప్పమంటే పది రోజుల తర్వాత ఏంటండి అని అడగల మరి వెళ్ళిపోయాడు పది రోజుల తర్వాత వచ్చాడు గురువు గారు ఇప్పుడు చెప్పండి అన్నాడు నువ్వు పడేసిన విత్తనాలు ఏమైనాయో చూసినారా అన్నాడు గురువు గారు వెళ్ళి చూడడానికి వెళ్ళాడు వీడి ఎక్కడ పడేశాడో వీడికి తెలుసు ఎక్కడ పాతాడో వీడికి తెలుసు అక్కడికి వెళ్ళి చూస్తే భూమి మీద పడవేసినటువంటి విత్తనం కనబడలేదు లోపల పాతి పెట్టిన విత్తనానికి మొక్క వచ్చింది చిన్న పు పు కూడా వచ్చింది దానికి అర్థమైందండి మళ్ళీ వచ్చాడు ఈ విషయాన్ని చెప్పాడు గురువు గారికి పైన పడాల్సిన ఉత్తరం కనబడలేదు గురువు గారు ఏమైపోయిందో తెలియలేదు పాటి పెట్టింది మాత్రం మొక్క వచ్చింది చిన్న పువ్వు కూడా వచ్చింది గురువు గారు ఇప్పుడు అర్థమైందా అన్నాడు నాకేం అర్థం కాలేదన్నాడు వాడు నువ్వు శిష్యుడు అయినందుకు ఆనందపడుతున్నాను చెబుతున్నా వినమన్నాడు అందరికీ తెలిసేటట్టుగా చేసిన దానము పైన పడవేసిన విత్తనమువలే కొట్టుకుపోవును ఎవరికీ తెలియకుండా చేసిన దానము కనపడకుండా దాచిన విత్తనమువలే మొలకెత్తి పుష్పించును అని చెప్పాడు కనుక ఇప్పుడు మనం దానం ఎట్లా చేయాలి నేను ఆ పని చేసానయ్యా ఈ పని చేశానయ్యా వాళ్ళకి అంత ఇచ్చాను వీళ్ళకి ఇంత ఇచ్చాను మొత్తం చెబితే ఏమైపోతుంది ఆ నహుషుడి గతే పట్టింది వచ్చి భూమి మీద లేదా బృహస్పతి చేత కనుక చేసినది చెప్పరాదు ఎందుకు చెప్పరాదు అని అడగవచ్చును చేసావు కదా చేసిందనేగా చెప్పేది చెయ్యకుండా చెబితే అది వేరే విషయం చేసిన దాన్నే చెప్పావు ఎందుకు చెప్పకూడదు అంటే ఎప్పుడైతే నువ్వు చెబుతున్నావో నేను చేశాను అనేటువంటి అహంకారం అక్కడ ఉన్నది వాడి సొమ్ము వాడి నా దగ్గర ఉన్నది కనుక వాడు వచ్చి తీసుకెళ్లాడు అనుకున్నామనుకో బాకీ తీర్చిన వాడి అయ్యావు కానీ అహంకారం ఎవరైనా అంతే కదండి బాకీ తీర్చుకోవడానికేగా వచ్చేది పశు పత్ని సుతాలయా చెప్పారా లేదా అండి ఆ కొడుకుల్లో కూడా ఎంతమంది ఉంటారా శత్రు పుత్రుడు అర్థమైందా అండి శత్రు పుత్రులతో మొట్టమొదటివాడు రెండో వాడు ఎవరు రుణగ్రస్త పుత్ర మూడో వాడు ఎవడండి తటస్థపుత్ర నాలుగో వాడు సేవకాపుత్ర ఈ శత్రు పుత్రుడు ఏం చేస్తాడండి గత జన్మలో వాడు మనకు శత్రువు ఇప్పుడు వాడు చచ్చిన తర్వాత మన ఇంట్లో కొనుకై పుట్టాడు వాడు కక్ష తీరలేదు ఏం చేస్తాడు వాడు శత్రువై కొనుకైనా సరే శత్రువై కక్ష తీర్చుకుంటాడు రుణగ్రస్త గత జన్మలో అప్పు చేసిన దగ్గర తీర్చకుండానే చచ్చిపోయాం ఈ జన్మలో వాడు ఏమై పుడతాడండి వచ్చేసి కొడుకై పుట్టి వడ్డి చక్ర వడ్డి మొత్తం అన్నీ వసూలు చేస్తాడు అయ్యో నా కొడుకు తీసుకున్నాడు నాకు అన్యాయం చేశాడు మనం అనుకుంటాం తీసి ఎవరిదో అయితే వాడేందుకు తీసుకుంటాడు వాడిది కనుకనే వాడు తీసుకున్నాడు మనమే ఇచ్చేసామనుకోండి వాడితో శత్రుత్వం లేకుండా పోతుంది లేకపోతే వాడు ఏం చేస్తాడు పీక పిసికైనా తీసుకుంటాడు ఎందుకంటే బాకీ తీరద్దండి తీరాలా తెరలేదా తీరాలి వాడు రుణగ్రస్త పుత్రుడు తటస్థపుత్రుడు ఉన్నాడు వాడేం చేస్తాడో తెలుసునండి పెళ్ళి అయిపోయిన వెంటనే అమ్మా అందరం కలిసి ఇక్కడే ఉందామనుకున్నాను కానీ ఉండి నువ్వు మా ఆవిడ ఊరికే మాట మాట అనుకోవటం నాకు ఇష్టం లేదు కనుక దూరంగా ఉండి ఓహో అంటే ఓహో అనుకోవటం చాలా మంచిది అందువల్ల నేను వేరే ఇల్లు తీసుకున్నానమ్మా ఆ ఇంట్లో ఉంటాను నేను ఖచ్చితంగా వారానికి ఒకసారి నువ్వు వచ్చి చూడకపోతే వాళ్ళు వాళ్ళు ఉండే అంతకాలం వాళ్ళు ఉంటారు అండ్ చూసే చూస్తారు వాళ్ళ కర్మ వాళ్ళ ఉన్నది వాళ్ళని అది వదిలిపెట్టదు కదా కనుక ఏదో చెబుతాడు వీడు అక్కడ మాత్రం ఉండడు వాడు తటస్థపుత్రుడు నాలుగో వాడు ఎవరయ్యా అంటే సేవకాపుత్రుడు శ్రవణ బాలకుడు ఎటువంటి వాడో ధర్మ వ్యాధుడు ఎటువంటి వాడో అటువంటి వాడు సేవకాపుత్రుడు కొన్ని వేల మందిలో నలుగురైదుగురు ఉండవచ్చు అవునండి ఎక్కువ మంది తటస్థ పుత్రులు పర్సంటేజ్ ఆఫ్ ఎవరయ్యా అంటే తటస్థ పుత్రులే కొంతమంది శత్రు పుత్రులు కొంతమంది పూర్ణగ్రస్త పుత్రులు కనుక ఎవరికి మనం ఏదో దానం చేస్తున్నాం నా ఆస్తి అంతా నీకు ఇచ్చానా లేదా ఎవరాస్తి ఇవ్వలేదు నువ్వు వాడికి అనుభవ యోగ్యమైనది నీ వద్ద ఉన్నది వాడు తీసుకున్నాడు ఇది చెప్పింది ఎవరు అండి నేను కాదు సుమా మీరు కోపం తెచ్చుకోమాకండి ఎవరు చెప్పారు భీష్ముడు చెప్పాడని మనకు చెప్పింది ఎవరు వ్యాసుడు చెప్పాడు వ్యాస భగవానుడు ఎప్పుడైనా తప్పు చెబుతాడా అండి చెప్పే అవకాశం ఉందా ఎందుకు చెప్పాలయన వాస్తవమే చెప్పాడు కనుక అతిథిని కోరనే మతి కింకిరి పడక ప్రియం పను చేయటను ఆ భార్యాభర్త ఇద్దరు కూడా అతిథి సేవ ఎంతగా చెయ్యాలి అంటే సర్వస్వమును దారబోసిన ఇబ్బంది లేదయ్యా ఎందుకంటే సాక్షాత్తు అతిథి ఎవరితో సమానం అని చెప్పాం నారాయణునితో సమానం పూజార్హ పూజింపదగినవాడు సేవింపదగినవాడు కాదు పూజింపదగిన వాడు అతిథి ఇప్పుడు ఎందుకు వచ్చాడయ్యా వీడు మన పురాణం తీయటానికి అని అనుకుంటే నువ్వు గృహస్థువు కాదు వాడు అతిథి కాదు కనుక అతిథి పూజ యొక్క ఆ భాగ్యాన్ని పొందినప్పుడే నువ్వు ఎటువంటి స్థితికి వెళ్ళగలుగుతావు అంటే జన్మ సంస్కారమును పొందే స్థితికి వెళ్తావు ఎందుకంటే ఈ సంస్కారం మళ్ళీ వచ్చే జన్మకి రావాలి కదా రావాలా అక్కర్లేదా అటువంటి స్థితిలో ఉండే కానీ రాదు ఖచ్చితంగా మనం జాతక చక్రం వేస్తాం కదండి సందర్భం వచ్చింది కనుక చెబుతున్నాం దాంట్లో ఎన్ని చక్రాలు ఉంటాయి చెప్పండి ఇక్కడ జ్యోతిష్ శాస్త్ర పండితులు ఎవరైనా ఉన్నారా చెప్పండి ఎన్ని చక్రాలు ఉండును రూఢంగా అయితే రెండు చక్రాలు ఖచ్చితంగా ఉంటాయి అవునా మొదటిది జన్మకుండలి రెండవది ఆరు రూఢము ఉంటుంది అర్థమైందా అండి ఈ ఆరూఢ చక్రం దేన్ని తెలియజేస్తుంది గత జన్మ రహస్యము ఆరూఢ చక్రం మనం లెక్క ప్రకారం తప్ప దాని ఫలితాన్ని ఈ జన్మకుండలితో సమన్వయం చేయాలి ఏం చేయాలండి జన్మకుండలితో సమన్వయం చేయాలి చేయగలిగితే గత జన్మలో నువ్వేం చేశావు ఏమిగా నువ్వు పుట్టావు అనేది కూడా జ్యోతిషాస్త్ర పండితుడు ఖచ్చితంగా చెప్పగలుగుతాడు ఆ లెక్క వేయడం చేత తెలిసిదా అండి జంతువుగా పుట్టావా క్రిమిగా పుట్టావా కీటకంగా పుట్టావా క్షీరణమా లేదు గ్రాసమా ఏది ఏది నీ జన్మ లేదు మనిషిగానే పుట్టావా అన్ని విషయాలు తెలుసుకోవచ్చు దాంట్లో నీవు ఏ ఏ కర్మలు చేసావో కూడా దాంట్లో లిస్ట్అవుట్ అయి ఉంటుంది దేంట్లో అండి ఆరుడ చక్రము అందుకనే దాంట్లో ఉప పదము భాగ్యము వాహనము ఇవన్నీ ఉంటాయి కదా ఉంటాయా ఉండవు ఆరుడ చక్రంలో ఆ ఉప పదము అనేది గత జన్మను గురించి తెలియజేసేటువంటి రాశి అక్కడి నుంచి మొదలు లెక్క వేసుకుంటూ వస్తే వస్తుందండి కాబట్టి కాలిక్యులేషన్ వాడికి కరెక్ట్ గా తెలిసిందా కనుక ఆ గత జన్మ యొక్క తత్వం ఆ సంస్కారం నీకు రావాలి అంటే ఖచ్చితంగా నీవు అతిథి పూజ ముందు చేయాలయ్యా ఎంతగా అతిథి పూజ చేయాలో సుదర్శను కథ ద్వారా తెలియజేశాడు ఎవరు భీష్మాచార్యుల వారు సుదర్శనుడు ఏమండి వాడికి సుదర్శనుడు పేరు ఎందుకు వచ్చింది ఎవరో అతడు ఎక్కడ పుట్టాడు వాడి చరిత్ర అంతా చెబుతున్నాడండి సృష్టి క్రమంలో మొట్టమొదటివాడు ఎవరని చెప్పాం మనం మనువు అని చెప్పాం అంతే కదండి మొట్టమొదటివాడు మనువు ఆ మనువు యొక్క పిల్లలలో అగ్రగణ్యుడు అంటే ఇక్ష్వాకు గొప్పగా చెప్పుకోగలిగిన వాడు వాణ్ణి గురించి ఇప్పటికీ చెబుతూనే ఉన్నాం కదా ఆ ఇషాకు ఎంతమంది కొడుకులు అంటే వంద మంది కొడుకులు అండి ఎంతమంది కొడుకులు వంద మంది కొడుకులు ఏవండి అందులో పదవవాడు దశాశుడు అనేటువంటి వాడు ఈ దశాశువుడు అనేటువంటి వాడు ఒకనొక సమయంలో చాలా అందమైనటువంటి వాడు వాడు ఒకనొక సమయంలో నర్మదా నది వద్దకు వెళ్ళాడు వాడు ఏదో స్నానం చేద్దామని శంతనుడు వస్తే గంగాదేవి ఎట్లా అయితే అతన్ని మైమరిపించడం కోసం మానుష రూపంతో గంగ తిరిగిందో ఈ దశాశ్వడు అనేవాణ్ణి చూచి ది కూడా ఒక శరీరాన్ని పొంది అతని వద్దకు వచ్చిందండి ఎందుకంటే అతిలోక సౌందర్యవంతుడు మన్మధుని కన్నా అందంగా ఉన్నాడు ఆ కారణం చేత ఆవిడ మానుష రూపాన్ని పొంది దశాశ్వని వద్దకు వచ్చిందండి అప్పుడు ఆవిడ పేరు ఆవిడ పేరు ఏమిటండి సుదర్షన అని పెట్టుకుంది నేను నర్మద అని చెప్పలేదు ఆవిడే వచ్చి అడగడం చేత ఈ దశాశివుడు అంగీకరించాడు ఆ దశాశువుకు ఈ సుదర్శనకు ఒక మొగపిల్లవాడు కలిగాడు ఆ మొగపిల్లవాడే సుదర్షనుడు అని చెప్పారు అర్థమైందండి ఇదంతా సుదర్శన ఉపాఖ్యానం అని పేరు ముందు వాడి పుట్టుక గురించి చెప్పారు అనేటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు ఆ ఓఘరాజు యొక్క కుమార్తె ఓగవతి ఆ ఓఘవతిని ఈ సుదర్శను ఇచ్చి వివాహం చేశారు తిరిగి పెద్ద అయిన తర్వాత ఈ సుదర్శనులు చాలా మంచివాడు జాగ్రత్తగా వింటున్నారు కదండి సుదర్శనులు చాలా చాలా చాలా చాలా గొప్పవాడు మంచి నియమ నిష్టలు కలిగినటువంటి వాడు తండ్రి వల్లనే రాజ్యాన్ని గొప్పగా పరిపాలించగలిగినటువంటి వాడు దివ్యమైనటువంటి తత్వం కలిగిన వాడు అసలు ఆ వంశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఎట్లా ఉంటారో రఘువంశంలో పొద్దు చెప్పుకున్నాం కదా మనం ఎలా ఉంటారని చెప్పామండి చెప్పావు మేము విన్నాం కానీ మళ్ళీ చెప్పమని అడుగుతాదేంటిరా శైశవే అభ్యనం చిన్నతనంలో ఏం చేయాలండి విద్య తప్ప ఇంకా ఏమీ కనపడకూడదు మా మేనమామనేవాడు అండి మేము చదువుకుంటుంటే రే కంచేడ వేస్తే అది గోంగూర పచ్చదనుకుని తినాలిరా అంతగా విద్య మీద జాస ఉండాలి సంప్రస్త పాఠం అప్పచెప్పకపోతే అనేవాడు అర్థమైందండి ఎంతమంది శుద్ధి దెబ్బలు తింటే ఇక్కడ కూర్చునే భాగ్యం కలిగిందో కనుక దివ్యాత్మ స్వరూపులరా శైష అభ్యస్త విద్యానం ఎవనే విషయ ఎవరు వచ్చిన తర్వాత నీ ఇష్టం ఎన్ని సుఖాలున్నాయో అన్ని సుఖాలు అనుభవించవద్దని కూడా సుఖభోగ వ్యవస్థి ధర్మశుద్ధ్యత అన్నారు నువ్వు ఎన్ని రకాల సుఖాలు అనుభవించినా ధర్మాన్ని అనుసరించే సుఖాలన్నీ అనుభవించవద్దని ఎవరంటారు అర్థమైందా అండి లేకపోతే సుఖాలకు విలువే ఉందండి అనుభవించకపోతే సుఖం కూడా కావలసిందే కాకపోతే ఎట్లా అనుభవించాలి ధర్మాన్ని అనుసరించి అన్నారు పురుషార్థములను కూడా దృష్టిలో పెట్టుకొని త్రీ పురుషార్థ నాలుగో పురుషార్థంతో మనకేమీ సంబంధం లేదు నాలుగో పురుషార్థం ఏమిటి చెప్పండి మోక్షం కోరుకుంటే వచ్చేది కాదు దానంత అది రావాలి కనుక నేను సాధించవలసిన పురుషార్థాలు ఎన్ని మూడే ధర్మము ధర్మమును అనుసరించి అర్థము ధర్మమును అనుసరించి కామము మొదటి దాన్ని అనుసరించి తరువాత రెండు గనక ఉన్నట్టయితే నీవు కోరకుండానే నీకు మోక్షం వస్తుంది కనుక పురుషార్థ సాధన ముఖ్యం కదా అవునా కాదా అర్థం దేనికి నీకు సంసారం ఉంటేనే అర్థం అవునా కాదా అండి సంపద దేనికోసం కావాలి ఏమైనా రెండు రూపాయలు చాలదా మరీ ఇరవై రూపాయలు చదువుతున్నావు అన్నాం అనుకో అమ్మ నాకు భార్య పిల్లలు ఉన్నారమ్మా అని అంటాడా అందవాడు కనుక నేను సంపాదన దేనికోసం అండి దానికోసం కామము కాకపోతే ఈ కామం ఎక్కడ ఉండాలి అర్థంతో కూడి ఉండాలి ధర్మంతో కూడి ఉండాలి ఈ అర్థం కూడా దేనితో కూడి ఉండాలి ధర్మంతోనే కూడి ఉండాలి అప్పుడు నువ్వు అడగక్కర్ల మోక్షం రావడానికి ఇప్పుడు కామం కోసం అర్థాన్ని పొందుతున్నావు నీకు సంసారం ఏర్పడింది నీవు మోక్షాన్ని పొందాలి అంటే ఏం చేసి ఇప్పుడు చెప్పు అతిథి సేవ ఇప్పుడు సుదర్శనుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడండి ఓగవతి అనబడేటువంటి ఆమెను వివాహం చేసుకున్నాడు చేసుకున్న వెంటనే ఆయన ప్రతిజ్ఞ చేశాడు తల్లి ఏం ప్రతిజ్ఞ చేశాడో వింద జాగ్రత్తగా మనం వాడు యజ్ఞదీక్షుడై చక్కగా అదౌవాృగస్ పితామ తౌధోవతి కన్యా పుత్రో తమోవ తస్మై స్వయమోవతి సుతర్శనాయ విదూషే భాగ్యార్జే దేవీ మృత్యుమిత్త నేను గృహస్థాశ్రమాన్ని అమ్మాయితో స్వీకరిస్తున్నా ఏ పెళ్లి కొడుకైనా పెళ్లి చేసేటప్పుడు లేవని ప్రతిజ్ఞ చేస్తున్నామండి కలి ప్రభావం చేత అక్కడి కొంత మంచిదే వాడు ప్రతిజ్ఞ చేసి ఆ పిల్లను తెచ్చుకుంటాడు ఎందుకు చెప్పండి జాశక్త్యర్థం స్త్రి గుర్తుందా అండి వాడు ఏం చెప్పి పెళ్లి చేసుకుంటాడు ధర్మ ప్రజాశక్త్యర్థం స్త్రీయం బుద్ధి ధార్మికమైనటువంటి ప్రజ అంటే సంతానము అని అర్థం ధార్మికమైనటువంటి సంతానమును పొందుట కొరకు పిల్లను నేను తెచ్చుకునుచున్నాను కనుక పెళ్లి దేని కొరకు అంటే సంతానమును పొందుట ఆ సంతానం కూడా ఎటువంటిదై ఉండాలని చెప్పారు ఖచ్చితంగా ధర్మ ప్రజ అంతే అధర్మంగా ఉన్నాడు అంటే ఆ పుట్టిన వాడు వీడికి సంతానం లేదు అని అర్థం ఎందుకంటే పెళ్లినాడు చేసిన ప్రతిజ్ఞ ఏమండి అంతేనా కాదా ఇప్పుడు వీడు ఈ పిల్లల్ని పెళ్లి చేసుకుంటున్నా పెళ్లి చేసుకుని ప్రతిజ్ఞ చేస్తున్నాడు ఏమని గృహస్థావ మృత్యుమిత స ప్రభు ఈ పెళ్లి చేసుకుంటున్నానా నాకు మరణం వచ్చేంత వరకు కూడా నేను ఏం చేస్తా ఈ గృహస్థాశ్రమంలో ప్రతిప్త్యంపతి అతిథిల పూజ స్వయమేవ సమాప్తమేవర్వం చెప్పాటండి ఎట్లా చెప్పాడు చాలా బిగ్గిరిగా దిక్కులు పిక్కటిండేటట్టుగా చెప్పాడు నేను నా సర్వస్వమే కాక నా కుటుంబం అంతా కూడా వచ్చినటువంటి అతిథికి సేవ చేయడానికి ఏ విధమైన సేవ చేయడానికి కూడా వినుకాడను ఆ అతిథికి సర్వసుఖములు కలిగించడానికే చూస్తాను తప్ప ఎట్టి పరిస్థితులలోనూ నేను మాట తప్పేటువంటి అవకాశం లేదు అని ఆ పిల్లను తన ఎడమ చేత ఆ వేలు పట్టుకుని ప్రతిజ్ఞ చేసిన తర్వాత భార్యకు చెప్పాడు ఏమని చెప్పాడు నేను ఇట్లా ప్రతిజ్ఞ చేశాను వింటూనే ఉన్నావు కదా నాకు సహకరించి నా ప్రతిజ్ఞను నెరవేర్చవలసినటువంటి దానవు నీవే ఎందుకంటే అతిథి పూజ చేస్తే ఆ పూజ యొక్క దివ్యత్వం ఎవరికి ముందు చేరుతుంది అంటే గృహస్థైన వీడికన్నా వీడి భార్యకు ముందు చెందుతుందండి దాని ఫలం ఎందుకంటే ఆవిడ లేకుండా వాడేమీ చేయలేడు అవునా కాదండి బ్రహ్మచర్యాశ్రమం కానీ సన్యాసాశ్రమం కానీ ఈ రెండు ఆశ్రమాలు కూడా ఏ ఆశ్రమంలో ఉన్నవాడిని ఆశ్రయించాలి గృహస్థుని ఆశ్రయించాలి అర్థమైందా అండి బ్రహ్మచారి ఇంటికి వెడితే భిక్ష పెడతాడా వాడు నేను బ్రహ్మచారినే స్వామివారు మీతో పాటు నేను కూడా వస్తా మీరెక్కడ భిక్ష చేస్తే అన్న చెప్పండి నేను కూడా భిక్ష చేస్తా అంటాడు తప్ప వాడేం పెడతాడండి వాడుపోతే కనుక ఎక్కడికి వెళ్ళాలి మనం గృహస్థాశ్రమానికి వెళ్ళాలి కనుక గృహస్థ ధర్మం ఎంత గొప్పది కేవలం సంతానం పొందడమే కాక వచ్చినటువంటి అతిథికి సేవ చేయటం వల్ల గృహస్థుగా అతడు ఆ ఆశ్రమ ధర్మాన్ని పరిపూర్ణంగా నిర్వర్తించినటువంటి దివ్యమైన ఫలం కలిగి ఆ ఫలము మనం కోరుకున్నా కోరుకోకపోయినా భగవంతుడు మరుజన్మకు మళ్ళీ మనకిచ్చి పంపుతాడు అది కూడా ఇంకా గొప్పగా చేస్తే జన్మ లేకుండానే చేస్తాడు కేవలం ఒక్క అతిథి పూజ చేత అందుకనే నీకు ఈ కథ చెబుతున్నాను ధర్మనందన జాగ్రత్తగా విను అర్థమైందండి తాను ఈ వ్రతాన్ని తీసుకున్నానని చెబితే మీ వ్రతాన్ని ఏ విధంగానూ ఉల్లంఘన కానివ్వకుండా వచ్చిన అతిథికి ఏది కావాలంటే అది సమకూర్చి ఎంత శ్రమ అయినా ఎంత కష్టమైనా నేను తప్పక ఆచరించి మీ అతిథి సేవా వ్రతాన్ని ఉల్లంఘన కాకుండా నేను చూస్తాను ఎంతకాలం సంవత్సర కాలం ఎంతకాలం చేస్తాడండి సంవత్సర కాలమేనా ఇక్కడ మీరు పదం విన్నారు శ్లోకం చెప్పానుగా నేను ఖచ్చితంగా వింటున్నారా అండి ఊరికే కూర్చుంటున్నారా ఏమని చెప్పామండి వాడు ఏం చెప్పాడండి మృత్యుహోప్రభో అన్నాడు నాకు మరణము సంభవించేంత వరకు అని చెప్పాడు నేను మరణాన్ని పొందేంత వరకు ఇది వ్రతం కదా అని ఏదో ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు చేసేది కాదు అర్థమైందండి అమ్మ ఓ వ్రతం చేసుకుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అన్నం తిని వెళ్ళాలి వెళ్ళిపోయినా వ్రతం జరుగుతుందా జరగట్లేదా అట్లా ఆ వ్రత నియమం ఎప్పటిదాకా ఉండాలి ఆమరణాంతం జరుగుతూనే ఉండాలి ఆ అతిథి సేవ చాలా ఆనందపడ్డాడు భార్య ఎంతో సహకరించింది కదా ఏమండి ఇంకా ఏం చెబుతున్నాడు ఆవిడకి ప్రత్యాఘ కులవర్త విధి ధర్మం ప్రతిలీయే నీవు ఎప్పుడైతే నీ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తావో నేను ఎప్పుడైతే నా ధర్మాన్ని నేను ఆచరిస్తామో కేవలం అంతవరకే పొందగలుగుతాం కానీ ఇద్దరం కలిసి చేసేటువంటిదే ఈ అతిథి పూజ అర్థమైందండి దీంట్లో కూడా ముందు ఫలితాన్ని పొందేది ఎవరు అయ్యా అంటే నువ్వే అందుకని ఒక పురుషుడు జ్ఞాన మార్గంలోకి వెళ్ళి యోగ మార్గం ద్వారా భగవంతు చేరుకోవాలి అంటే మొట్టమొదట చేతిని అందించి మెట్టు ఎక్కించగలిగినది ఎవరు అంటే భార్య తప్ప ఇంకెవ్వరూ లేరు అని చెప్పారండి ఒక్క భార్య ఆ పని చేయగలదు కనుక ఇప్పుడు భార్య అనబడే వస్తువు ఎంత గొప్పది చెప్పారండి లోకంలో ఎన్ని ఉదాహరణలు చెప్పుకున్నావు ఇప్పటికి భారతం మొదలుపెట్టినప్పటి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తోలనాడడం కానీ విసుక్కోవడం కానీ కసుగుకోవటం కానీ ఏ పని చేయకూడదు ఒకవేళ మానుషధ ధర్మం చేత భార్య తప్పు చేయవచ్చు ఈ పురుషుడు తప్పు చేయలేదా ఏమంటే ఎప్పుడు తప్పు చేయలేదా మానుషధ ధర్మం చేత దేహభావం చేత తప్పు చేయవచ్చు ఎంత ఎంతగా ధర్మశాస్త్రం చెప్పిందో తెలుసునండి వాస్తవం చెబుతున్నాం మీరేమో అనుకోకుండా ఉంటే ధైర్యం చేసి వాస్తవం కనుక ఒకవేళ ఆవిడ మార్గం తప్పి పరపురుషునితో సంచరించిన ప్రాయశ్చత్తము చేసి మరలా ఆమెను భార్యగా పొందవలసిందే తప్ప వదిలేయటానికి హక్కు పురుషునకు లేదు ఇది ధర్మశాస్త్రం చెప్పిన మాట ఎంత స్థానం ఇచ్చారండి స్త్రీకి ఖచ్చితంగా కులకాంతలు ఎవరు అటువంటి పని చేయరు ఒకవేళ పొలపాదున జరిగితే ప్రాయశ్చిత్తం చేసి నీవు మరల భార్యగా స్వీకరించవలసిందే తప్ప నువ్వు ఇటువంటి తప్పు పనిచేసావు కనుక నువ్వు వెళ్ళిపోయినా దగ్గర ఉండడానికి వేరలేదు అనే హక్కు భర్తకు లేదు ఎందుకని అంటే వాడిది ఆ జన్మ సంబంధం ఈ పిల్ల ఎవరు వస్తువు ఎవరు వస్తువు వాడి వస్తు కానీ ఆ భగవంతుడు ఏం చేశాడు పిల్లని ఎవరో ఒకళ్ళ ఇంట్లో పెట్టి ఇది ఎవరి వస్తువో తెలుసుకుని వాళ్ళకప్ప చెప్పరా నువ్వు అని నాసపూర్వయ్య చెప్పుకున్నాం మనం చెప్పామా లేదా అండి ఇంతకుముందు కనుక ఎవరి సొంతం ఇది వాడి సొంతం ఒకవేళ ఆ కుర్చీ చెడిపోతే ఏం చేస్తాడు పారేసి కొత్త కుర్చీ కొంటాడాండి వర్గంగి దగ్గరికి వెళ్ళి దీన్ని బాగు చేసే ఉపాయం ఉండేమో చూడవ ఇంకో చెత్త వేసి దానికి మేకులు కొట్టించి గట్టిగా ఉందా లేదా చూసి బాగు చేయించుకుంటాడా లేదా కేమండి మాట్లాడలేమండి ఇష్టపట్టలేదా సందేహమా సందేహ పడవలసిన పని లేదండి వాస్తవం సత్యం అంతేకాదు అసలు శైల సంపదను కాపాడుకోవలసింది పురుషుడే తప్ప స్త్రీ కాదు అని చెప్పారంట సౌశ్యాత్ సంపద భగ్నే పురుషానాం నీ ధర్మశాస్త్రం చెప్పిన మాట ఖచ్చితంగా అంతే కనుక ఆవిడ ఎవరు అంటే స్త్రీ రూపంలో ఆ ఇంటికి వచ్చింది అంటే ఖచ్చితంగా ఓ దేవత అవతరించింది అంతే అందులో ఏమి అనుమానం కాకపోతే ఆ దేవత గ్రామ దేవత కావచ్చు కుల దేవత కావచ్చు చెప్పలేదు బాగా ఆగ్రహం కోపం ఉన్నదనుకోండి అమోహో శక్తి ఓహోళ్ళ దేవి ఓ లుపులు చేయాలి మొత్తానికి దేవత అనే మాట మాత్రం ఒప్పుకుంటారా ఇప్పుడు ఏదో అడ్జస్ట్మెంట్ కానీ పోయా ఏం చేస్తాం ఒక్కటండి ఒప్పుకోకపోవడానికి గల కారణం ఒక్కటే అహంకారం అంటే నేను అనేటువంటి అహంకారం అది ఒక్కటి వదిలిపెట్టుకోగలిగితే ఎప్పుడైనా ఎప్పుడైనా ఒప్పుకుంటాడు అందులో ఏ మాత్రం సందేహం లేదు అందుకనే రామాయణంలో భరతుడు వచ్చినప్పుడు రాముని చెబుతాడు ఆయన సర్వ ప్రతిబంధకములకు సర్వకార్యములకు ప్రతిబంధకం రెండే మనం చెప్పుకున్నాం ఆ రెండు ఏంటంటే ఒకటి అహంకారం రెండు మమకారం ఈ అహంకారము అమకారములే ప్రతిబంధకాలు అవి వదిలిపెట్టుకోగలిగితే సర్వము మనం జయించినట్టు వదిలిపెట్టలేకపోతే దేశాలన్నీ జయించిన వీడు ఏమి జయించినట్టు దేశాలు జయించాడే తప్ప తనను తాను జయించలేకపోయాడు భాగవతంలో ప్రహ్లాదు చెప్పాడు తండ్రి అర్థమైందండి కనుక వాడు ప్రతిజ్ఞ ఆవిడ అన్నిటికీ అంగీకరించింది తన ఇంటికి వచ్చినటువంటి తన రాజ్యానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అతిథి సేవ చేస్తున్నది ఏ విధమైన సేవ అంటే ఆ విధమైన సేవ వచ్చినటువంటి అతిథులు ఏం కావాలంటే అది రాత్రి పాపం ఆ తల్లి నేను బెండకాయ కూర తినాను అది గయ్యాపరిచితం అందువల్ల మరి ఏం చేస్తారండి మీరు అంటే నేను అడిగామ్మా వాజపేవరావు గారిని కాస్త అంగం పెట్టి మా చిండీ చాలు అంటే ఆ తల్లి అక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇంత పచ్చడి వేశారు మళ్ళీ అక్కడెక్కడి తీసుకొచ్చి ఇంకో కూర వేశారు ఏమండి ఎందుకని వచ్చినటువంటి అతిథి ఏమీ తినకుండా వెళ్ళకూడదు అతడు ఏది కావాలంటే అది ఆ అతిథి వచ్చి నాకు ఇవాళ ఇది చేసి పెట్టు అని అడిగితే ఆవిడ అట్లా చేసి పెట్టేది వచ్చి తిని వాళ్ళకు కూడా కోరికలా అని అనలేదు ఆవిడ ఏది పెడితే అది తినాలి కానీ అని అనలేదండి ఎవరు ఆవిడ పోరేమని చెప్పాం ఓ గవీ అర్థమైందా అండి చాలా కాలం అయ్యింది వాళ్లకు సుమారుగా నలభై ఏళ్ళ వరకు వయస్సు వచ్చేసింది ఎప్పుడో యుక్త వయస్సులో వివాహమయ్యింది దివ్యమైనటువంటి రాజు అయినప్పటికీ తపస్సు చేస్తున్నాడు అతడు ఏమిటా తపస్సు అంటే నిత్యం అతిథి సేవ ఇదే తపస్సు ఏ అతిథి వచ్చినా సరే అడగవలసిన పని లేదు లోపలికి రావటమే ఎంతమంది వచ్చినా సరే వాళ్ళందరికీ ఆవిడ సేవ చేయటమే ఎవరెవరికి ఏమేం కావాలో ఎటువంటి సేవ కావాలో ఈ పరిస్థితుల్లో ఉండగా ఒక్కరోజున రాజుగారు రక్త రాజ్యానికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడండి ఎవర రాజు సుదర్శనుడు గుర్తొచ్చింది కదా వింటున్నారు సంతోషం ఆ సుదర్శనుడు అనేవాడు పక్క దేశానికి వెళ్ళాడు ఈ సమయంలో వచ్చాడు ఒక అతిథి ఎట్లా ఉన్నాడండి సుమారు తొంభై ఏళ్ళ వయస్సు మిసమిసలాడుతూ పండిన పండు మిగల ముగ్గిన పండు ఎలా ఉంటుందో అలా ఉన్నాడు మూర్తి భవించినటువంటి బ్రహ్మ తేజము వల్లే ఉన్నాడు వస్త్రములు ధరించి దివ్యమైనటువంటి యజ్ఞోపీతం శిఖ కలిగి పైన ఉత్తరీయం కలిగి చేత దర్భల కట్ట పట్టుకునే చేతిలో ఏముందండి దర్భకట్ట ఖచ్చితంగా బ్రాహ్మణులకు ఉండి తీరాళ్ళ ఎందుకని ఆచమనం చేసిన వాడికి దర్భములు ఉండాలి చేతికి అందుకనే ఒకరోజుల్లో వాళ్ళు ఆ దర్భలు తీసుకొచ్చి పెట్టుకోలేము గనక బంగారంతో చేసి ఎందుకంటే దర్భ యొక్క లక్షణం బంగారం యొక్క లక్షణం ఒకటే సైన్స్ ప్రకారం కూడా ఆ నీలలోకిత కిరణములను ఎదుర్కొనే శక్తి రెండిటికే ఉన్నది అని శాస్త్రం చెబుతున్నది సైన్స్ ఎవరికా ఉన్నది చెప్పండి దర్భలకు ఉన్నది బంగారానికి ఉన్నది అందుకే మనం పక్షుల మీద వండుకున్న వాటి మీద మిగిలిన వాటి మీద దర్భ పుల్లలు వేసేది ఎందుకంటే పొల్యూట్ కాకుండా ఉండడం కోసం మడి కోసం కాదు అర్థమైందండి ఆ దర్భ కనుక దాని మీద ఉంటే ఆ కిరణాలు దాని మీద పడకుండా ఉంటాయి ఆ వాటిల్ని అడ్డుకునే శక్తి వాటికి ఉన్నది కనుక అంతే అంతే తప్ప అదేదో మడి అందుకోసమని వేస్తున్నాం అని కాదు అర్థం కనుక దర్భకట్ట చేత పట్టుకుని బ్రాహ్మణుడు వచ్చాడండి అర్ధరాత్రి సమయంలో వచ్చాడు ఏదో భోజనం చేసే సమయము లేకపోతే టిఫిన్ చేసే సమయము కొంత కొంతమంది చూసుకుని వస్తారు వాళ్ళు ఊళ్ళో వాళ్ళే పిన్ని ఏం చేస్తున్నావు ఖచ్చితంగా ఆ సమయంలో టిఫిన్ తింటుందని ఆవిడికి తెలుసు తన పబ్బం కూడా గడుస్తుంది కదా అని వీళ్ళు అతిథులు కారు అభ్యాకలు కూడా కారు అంటే అతిథి అంటే పరగ్రామము నుండి రావాలి ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు బాగా అలిసిపోయి ఉన్నాడు ఒంటి నిండా చెమటబట్టి ఉన్నది ఆ కారణం చేత అమ్మా ఎవరు లోపల అడిగాడు ఇక్కడ అతిథి పూజ చేస్తారు అని విన్నా నేను అతిథులను సాదారంగా ఆహ్వానిస్తారు అని కూడా ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకుంటుంటూ విన్నాను అందుకోసం వచ్చానమ్మా ఎవరు లేపలా అయ్యా వస్తున్నాను అని వచ్చింది ఎవరండి ఓగవతి వస్తునే ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఏమీ అడగలేదు వస్తు తెచ్చిందండి ఆవిడ ప్రక్షాళన పాత్ర అన్నారు భీష్మాచార్యుల వారు కాళ్ళు కడుక్కోవడానికి కావలసిన నీళ్లతో నిండిన పాత్ర తీసుకొచ్చింది కాళ్ళు తానే కడిగింది తుడిచింది కొంగుతో ఎవరికి వచ్చినటువంటి అతిథికి అతిథి సేవ యొక్క విధానాన్ని తెలియజేస్తున్నదండి ఉత్తరీయంతో తుడవాలి అంతే తప్ప తుండు తీసుకొచ్చి తొడవకూడదు యతీశ్వరులకు పుల్చామండి కాళ్ళు గడిగాం కాళ్ళు దేంతో తుడవాలి చెప్పండి శాస్త్ర సతమైన మాట ఉత్తరీయం ఆ పైన ఉత్తరీయం లేకుండా కాళ్ళు కడగూడదు కడిగిన వెంటనే దీంతోనే తుడవాలి నా ఒంటి మీద వేసుకున్న నేను స్వామి వారికి తప్పు కదా అని ఇంకొక వస్త్రాన్ని తీసుకొచ్చి తుడుస్తాం అదే తప్పు కానీ ఇది తప్పుగా అర్థమైందండి కనుక ఏం చేసింది ఇప్పుడు తన వస్త్రంతో తుడిచింది ఆ కొంగుతో తుడిచింది పాదాలు లోపలికి తీసుకొచ్చింది చక్కని సింహాసనం పైన కూర్చుండబెట్టింది పాదముల కింద ఒక పల్లెరాన్ని ఉంచింది ఎలా కనబడుతున్నాడు అతడు బ్రాహ్మణోత్తముడు కనుక పూజనీయుడు అర్థమైందండి బ్రాహ్మణోత్తముడికి ఏం చెయ్యాలి కనబడిన వెంటనే శాస్త్రం చెప్పిన మాడు సోమండి ఏం చెయ్యాలని చెప్పారు కాళ్ళు కడగవలేము అని చెప్పారండి మనం చెప్పుకున్నాం ఈ పదహారు రోజుల్లోనే ఇవాటికి పద్నాలుగో రోజు ఇవాళ అవునా కాదా ఏం చెప్పుకున్నామండి రాజశూయ యాదం జరిగేటప్పుడు అందరికీ తలో పని కృష్ణ పరమాత్మ వచ్చి ధర్మరాజుని ఏమో వచ్చిన బ్రాహ్మలందరి కాళ్ళు కడిగే బాధ్యత నాకు అని అడిగాడని చెప్పుకున్నావా లేదా ఎప్పటికప్పుడు మళ్ళీ గుర్తు చేయాలంటే మళ్ళీ భారతం మొత్తం పెట్టాలి ఏదో ఒకదానికి వంశమోరంటే కష్టం దేనికి వంశమోరాలి మళ్ళీ భారతం మొత్తానికి వంశమోరాలి కనుక బ్రాహ్మణుడు వచ్చాడు కనుక ఏం చేయాలి పాద చేయాలి పాద చేసింది ఇప్పుడు బందరు పల్లెరాన్ని ఉంచి పాద పూజ చేసింది ఆ బ్రాహ్మణోత్తమునకు పాద పూజ చేసింది ఇదంతా అయిన తర్వాత అతడికి సేత తీరడానికి ఇంత మంచి తీర్థం ఇచ్చింది అయ్యా తమరు ఎక్కడ నుండి వస్తున్నారు మీకు ఆహారానికి కావలసినటువంటి వంచ్య పదార్థములు సేవ్య పదార్థములు ఏవేవి ఉన్నాయో చెప్పినట్టయితే ఆ ప్రకారం నేను ఏర్పాటు చేస్తా వినయ వినయంగా అడిగిందండి ఎన్ని రకాల పదార్థాలు చెప్పింది ఆవిడ చెప్పండి రెండు రకాలు ఒకటి వర్జ్య పదార్థములు అంటే వదిలిపెట్టవలసినటువంటివి సేవ్య పదార్థములు అంటే ఇదిగో ఫలానాలు వదిలిపెట్టేశానమ్మా అంటే మిగతావి ఏవైనా కదా మళ్ళీ సేవ్య పదార్థం ఎందుకు అన్నారు నీకు బాగా ఇష్టమైనవి సేవ పదార్థాలు అర్థమైందండి కనుక పెట్టేది కలిగి ఎటువంటివి పెట్టాలి మనం ఇష్టమైనవే పెడదాం కష్టమైనవెందుకు కనుక నీకేది ఇష్టమో చెప్పవయ్యా నేనది ఏర్పాటు చేసి నీకు ఆహారాన్ని అందిస్తా నాకు ఫలానా ఫలానా అవి కావాలి అని చెప్పేటండి మొత్తం ఎన్ని చెప్పాడో తెలిసినా అండి రకాలు చెప్పేట దాన్నే మన వాళ్ళు చెప్పని భోగ్ ఎన్ని రకాలండి అరవై నాలుగు రకాలు పూజ వెళ్ళారా మీరు ఎప్పుడైనా ఆ పూలిలో చేస్తారండి ప్రతి పౌర్ణమికి అరవై నాలుగు రకాల పిండి వంటలతో చేస్తారు ఇంకా విచిత్రమే తెలుసా అండి ఆ పూలిలో ఏడు కుండలు ఒకదాని మీదొకటి ఒకదాని మీద ఒకటి పెట్టి ఆ ఏడు కుండలు కలిపి ఒకే పొయ్యి మీద పెడితే పైన ఉన్న కుండీ కూడా ఊడుకును ఆ భోజనమే అందరికి పెడతారు అర్థమైందండి అక్కడ కుల మత వర్గ భేదాలేమీ లేవు వేద పండితులు కూడా వచ్చి ఆ లైన్ లోనే కూర్చుంటారు కాకపోతే వాళ్ళు మడిగట్టుకుంటారు ఆ కుండలు మొత్తం కావిడలో పెట్టి తీసుకొచ్చేవారు ఎవ్వరూ భగవంతునికి నైవేద్యం పెట్టడానికి అర్చకులు తీసుకురారు ఆ కుండలు మొత్తం ఇటు నాలుగు కుండలు ఇటు మూడు కుండలు పెట్టుకుని ఏడు కుండలు కావిడలో పెట్టుకుని వస్తాడు ఆ దేవాలయానికి సంబంధించిన చాకలి అతడు తీసుకొస్తే ఆ దేవాలయంలో ఉండే అర్చకుడు ఆ శుభద్రకు ఆ బలరామునకు కృష్ణునకు నైవేద్యం పెట్టి తీసుకొస్తే మొత్తం బయట అందరినీ కూర్చోబెట్టి వరుసనే పెడతారు భోజనం ఎన్ని పదార్థాలు తినగలిగితే అన్నారు అరవై నాలుగు పదార్థాలు అర్థమైందండి ఇక్కడ ఈయన కూడా ఎన్ని చెప్పాడు ఆ ఓఘవతికి అరవై నాలుగు పదార్థాల పేర్లు చెప్పాడు సేవ్య భోజనం వర్జ్య భోజనం అసలు చెప్పనే చెప్పాల అరవై నాలుగు చెప్పిన తర్వాత ఇంకా వదిలేదో ఉంటాయండి ఎన్ని రకాలు చేసిందండి ఆ ఇల్లాలు మహారాణి తన చేతులతో తాను అతిథికి సేవ చేసుకోవడం అనేటువంటిది గొప్ప విశేషం సేవకురాణులు వచ్చి పనిచేసే వాళ్ళు ఉంటారు నువ్వు ఆ పని చేయి నువ్వు ఈ పని చేయి అని చెబితే రాజులు కదా వాళ్ళు వాళ్ళ దగ్గర పని వాళ్ళు ఉండరా ఉంటారు వాళ్ళందరితో చెప్పి వాళ్ళ చేత పని కానీ అలా చేయించలేదు తానే వంట చేసి అరవై రకాలు కూడా మనకు అనిపిస్తుంది ఎట్లా చేసిందయ్యా ఇన్ని ఎంత సమయం పట్టింది వాడికి అన్నం పెట్టాలి కదా అంటే సంకల్పే పురాకృత్వా అన్నారండి ఆవిడ సంకల్పం చేయడం చేత ఈ అరవై నాలుగు రకాలు వంట శాలలోకి వెళ్ళడం వెళ్ళేటప్పటికే సిద్ధమై ఉన్నాయి ఎందుకని ఖచ్చితంగా నేను అతిథి సేవ చెయ్యాలి నా భర్త వ్రతాన్ని నేను పూర్తి చేయాలి భర్త ఇక్కడ ఉన్నాడా ఇప్పుడు ఈ అరవై రకాలు అక్కడ పెట్టింది ఆవిడ కోరుకుంటున్నారో కోరుకోవలసింది ఆ వచ్చినటువంటి తొంభై ఏళ్ళ ముదుసలి ఎట్లా ఉన్నాడండి చల్లని జుట్టు ముడుతలు తీరిన దేహం శరీరం మాత్రం ఎట్లా ఉన్నదిగ ధగమని వెలిగిపోతున్నది కాంతితో చక్కని వస్త్రాన్ని కట్టుకున్నాడు ఆ పరిస్థితుల్లో ఎప్పుడైతే ఇంక నన్ను ఏ సేవ చేయమంటారో నీ భర్తకు నీవు ఎటువంటి సేవ చేస్తావో అటువంటి సేవనే నాకు అందించవలసినది నీ పొందుని నేను కోరుకుంటున్నాను ఎవరండి అన్నది ఆ ముదుసలి ప్రక్కనే ఇంకో మాట చెప్పాడు నీకేదైనా అభ్యంతరం ఉంటే చెప్పమ్మా వెళ్ళిపోతాను ఇక్కడే ఉండాలని నాకేమీ నియమం లేదు కనుక ఉంటే చెప్పునే వెళ్ళిపోతాను ఆలోచించింది మూడు రకాలైనటువంటి ఆలోచనలు వచ్చినాయి ది ఈ వ్రత స్వీకరణ చేసి తనకు అప్పగించినటువంటి భర్త ప్రత్యక్షంగా ఇక్కడ లేడు ఇది మొదటి ఆలోచన రెండవది వ్రతాన్ని స్వీకరించింది అతడే గాని తాను కాదు తాను కేవలం ఏం చేస్తుంది అతడికి అతడి వ్రతం పరిపూర్ణం కావడానికి ఒక ఉపకరణంగా ఉపయోగపడుతోంది కానీ తన వ్రతమేమి కాదు ఇది రెండో విషయం ఇక మూడో విషయం ఏమి ఒకవేళ తాను కనుక ఈ కోరిక తీర్చకపోయినట్లయితే నా భర్త వ్రతము ఏమీ అగును ఇది మూడో ఆలోచన ఆలోచించి ఆలోచించి చిట్ట జోరకు భర్త యొక్క కోరిక తీర్చడమే నా కర్తవ్యం ఒక భార్యగా ఎందుకంటే ఛాయ యువ అనుగత నీడ వలె అతన్ని అనుసరించాలి కనుక అతని ధర్మాన్ని నేను స్వీకరించాలి ఒకవేళ నేను ఆ ధర్మాన్ని స్వీకరించకపోతే అతిథికి కనుక సేవ చెయ్యకపోతే అతడు అడిగినది ఇవ్వలేకపోతే నా భర్త యొక్క వ్రతం ఏమవుతుంది భంగమవుతుంది అప్పుడు నేను భార్యగా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కనుక ఖచ్చితంగా అతడు అడిగినటువంటి వాంఛను తీర్చవలసిందే తీర్చి తీర్చినట్లయితే నాకు కలిగేటువంటి దోషము ఎటువంటిది అవునా కాదండి ఏ పతివ్రతకైనా ఎటువంటి లక్షణం ఉండాలి ఒక్కటే లక్షణం చెప్పారు పరపురుషు అయినా నా పశ్చేత్ నా దృశ్యచస మాటను కూడా వాళ్ళు మాట్లాడడానికి అవకాశం లేదు అసలు భావించడానికే అవకాశం లేదు అటువంటి స్థితిలో నేను నా శరీరాన్ని అతగాడికి అప్పగిస్తే ఈ దోషం శరీరానికి సంబంధించిందా మనస్సుకు సంబంధించిందా లేదు ఆత్మగతమైనదా ఆత్మలో నేను అతన్ని కోరుకోవడం లేదు కనుక ఈ దోషం ఆత్మకేమీ సంబంధం లేదు కేవలం శరీరాన్ని మాత్రమే అతడు కోరుకుంటున్నాడు గనక శరీరాన్ని అతడికి అప్పగించి ఆత్మను నేను హస్తగతం చేసుకోవాలి ఇప్పుడు ఏ స్థితికి వచ్చిందండి ఆవిడ శరీరం వేరు నేను వేరు అనే స్థితికి వచ్చింది ఈ స్థితి నాకు లభించింది కనుక ఆత్మగతమైనటువంటి దోషం లేదు కనుక అతిథికి కావలసిన సేవ చేయవలసిందే కనుక స్వామి మీరు నన్ను మీ ఇచ్చను వచ్చినట్టుగా వినియోగించుకోవచ్చు నాకేమీ అభ్యంతరం లేదు వెంటనే వచ్చినాయని అడిగాడు ఏమమ్మ బాధపడుతూ ఒప్పుకున్నావా భంగపడుతూ ఒప్పుకున్నావా ఇష్టపడుతూ ఒప్పుకున్నావా ఆవిడేం సమాధానం చెప్పిందో తెలిసిన గతేన ఆత్మహత్య సంబంధం భావ్యతే ఆత్మ అనేదానికి ఏ ఇష్టము ఉండదు అది సాక్షి శరీరం అనే దానికి మాత్రం ఇష్టం ఉంటుంది కానీ దానంతది ఏది మాట్లాడదు మాట్లాడేది ఎవరు మనస్సే మాట్లాడుతోంది మనస్సు ద్వారానే ఆత్మ దగ్గరకు వెళ్ళాలి దేహం దగ్గరకు రావాలి నావ ఎవరయ్యా అంటే మనస్సే దానికి నావా అర్థం అయితుందా అండి తెలుస్తున్నదా అండి కనుక ఈ మనస్సు అనబడేదానికి రెండూ తెలుసు ఏ రెండు తెలుసు ఆ చేస్తున్న పని తెలుసు చెయ్యకూడదు అనేది కూడా తెలుసు రెండూ తెలిసిన ఇప్పుడు నా మనస్సు ఆత్మగతమయ్యింది కనుకనే ఆ మనస్సు ఏమన్నది ఈ శరీరం నీ ఇష్టము అన్నది నేను నీ ఇష్టము అని మాత్రం అనలేదు నేను వేరు ఈ శరీరం వేరు ఎప్పుడైతే ఆ మాట అన్నదో అవి వచ్చినటువంటి బ్రాహ్మణుడు సంతోషించాడు ఈవిడ క్షత్రియ కాంత అతడు బ్రాహ్మణుడు ఈవిడ చిన్న వయస్సు అతడు కడువృద్ధు అయినప్పటికీ నీవు దివ్యంగా నీ భర్త వద్దకు ఎలా అయితే అలంకరించుకుని పెడతావో అట్లా నా మందిరానికి రావలసింది అన్నాడు లోపలికి వెళ్ళింది దివ్యంగా అలంకరించుకున్నది చెత్తగా అక్కడికి వెళ్ళిందండి ఆ లోపలికి వెళ్ళిన తర్వాత తలుపులు వేసేసాడు ఆయన ఇంతలో ఆ దేశం నుంచి భర్త వచ్చాడండి వింటున్నారా ఎవరొచ్చారు భర్త వచ్చేశాడు ఆ వచ్చినటువంటి భర్తకు లోపలికి రాగానే ఎవరు కనపడలేదు తన భార్య కనపడలేదు ఏమని పిలవాలి భార్యను ఏమని పిలవాలండి చెప్పండి ఇప్పటిదాకా ఎవరైనా మీ ఆయన మిమ్మల్ని పిలిచారా ఎందుకు పిలవలేదని అడగలేదా మీరు ఒరే నువ్వు ఇటువంటి ప్రశ్నలు వస్తే ఈసారి మేము అసలు కనబడమురా అంతేనా అండి ఏమని పిలవాలండి వశి లేదా నా పిల్లల తల్లి అని పిలవాలి అంతేగాని భార్యను పేరు పెట్టి పిలిచేటువంటి హక్కు భర్తకు లేదు భర్త పేరు పెట్టి పిలిచే హక్కు భార్యకు లేదు అందుకని పెళ్ళి అయిపోయిన వెంటనే ఆ గృహప్రవేశం సమయంలో గుమ్మం దగ్గర నుంచోబెట్టి ఏం చేస్తారండి వీళ్ళిద్దరి చేత పేర్లు చెప్పిస్తారు ఎందుకని దిస్ ఈజ్ ద లాస్ట్ అంతే ఇక తర్వాత చెప్పక్కర్లేదు కదా ఇక రోజు వాడిని సుబ్బారావు అనే పిలిస్తే ఏం చెబుతాం మనం ఏం చెప్పేది లేదు ధర్మశాస్త్రం మాత్రం దానికి ఒప్పుకోలేదు పురాణ ప్రపంచం అంతకన్నా ఒప్పుకోలేదు కనుక వశీ అని పిలిచాడు పలకలేదు ఎందుకని పలకలేదు ఆవిడకి వినపడలేదా పలక కూడని స్థితిలో బ్రాహ్మణుని వద్ద ఉన్నది వశీ అని పిలిచాడు రెండోసారి పెడపొప్ప పెట్టాడు ఎక్కడ ఉన్నావు నాకు ఎందుకు కనపట్టలేదు ఏం చేస్తున్నావు ఏ అతిథి కైనా సేవ చేస్తున్నావా ఇంతలో ఇంకొక పురుషుని మాట వినపడింది ఆ మందిరంలో నుంచి ఎప్పుడైతే వినపడిందో ఎవరున్నారు లోపల అతిథిగా వచ్చిన వారెవ్వరు దయచేసి నాతో మాట్లాడవలసిందిగా కోరుతున్నాను లోపల నుంచి ఆ వచ్చినటువంటి వృద్ధుడు మాట్లాడాడండి అతిథిగా వచ్చాను నేను నన్ను నీ భార్య చక్కగా సేవ చేసి కావలసినటువంటి రసాన్నములను పెట్టి అయ్యా తమరు ఏమి కోరుకుంటున్నారో చెప్పండి మీ సేవ చేస్తా అన్నది నీ పొందు కోరుకుంటున్నాను అని చెప్పా నేను ఆలోచించి అంగీకరించి కొరకు ఆమె నన్ను ఇక్కడ సుఖపెట్టుచున్నది నీకేదైనా అభ్యంతరం ఉంటే చెప్పు నేను పంపించేస్తా అన్నాడు ఎవరు ఆ వచ్చిన వృద్ధుడు ఎప్పుడైతే ఆ మాట అన్నదో అన్నాడో స్వామి నాకేమి అభ్యంతరం లేదు ఎవరండి మాట అన్నది సుధరీషనుడు నా వ్రతము యొక్క నిష్ఠ ఏమి అంటే సర్వస్వమును అర్పించి అయినా అతిథి సేవ చేస్తాను ఇది నా ప్రతిజ్ఞ నా ప్రతిజ్ఞను తన శిరస్సును ఉంచుకుని తన సర్వస్వాన్ని అర్పించడానికి సిద్ధపడినటువంటి నా భార్య నా కంటికి పతివ్రతయే కాని పతిత మాత్రం కనుక నా వ్రతాన్ని నియమాన్ని అనుసరించే మీ మిమ్ములను అనుసరించింది కనుక మీ పని అయిపోయిన తరువాతనే బయటకు రావాల్సిందిగా కోరుతున్నాను ఎప్పుడైతే గుండె నిబ్బరంగా అతి ప్రశాంతంగా ఏదో కోపంతో అనలేదు వాడు మిసుగుతో అనలేదు ఎందుకని ఆ శబ్దం వల్ల తెలుస్తుందండి ఆ పిల్లవాడు ఏదైనా మంచి పని చేస్తే మనం ఏమంటాం నాయన లోరబ్బాయి నాయనా చాలా మంచి పని చేశావు మీ అమ్మ నాన్న ఎవరు అని అడుగుతాం అదే వాడు చండాల పని చేస్తే ఎవరబ్బాయి బాబు దేంట్లో తేడా వచ్చిందండి స్వరంలో తేడా వచ్చింది శబ్దం ఒక్కటే అవునా కాదా కనుక మాటకు ఏది ప్రధానమైనది చెప్పండి స్వరము వేదానికి కూడా స్వరమే ప్రధానం ఆ స్వరం నాకు రాదు వేదం మొత్తం నేను చెప్పేస్తాను అంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు సరికదా విపరీతమైన ఫలితాలు కూడా వస్తాయి ఆ స్వరం ఆ స్వరంగానే ఉండాలి సంగీతానికైనా అంటే వేదానికైనా అంతే ఆ దీపక రాగం పాడి దీపాలు వెలిగించేవాటి అమృత వరిషుని పాడితే ఏ బాధ లేకుండా ఆనందంగా ఉండేది కాదు ఎట్లయిందండి కనుక అంతగా అతిథి సేవ ఆ స్వరం అంత గొప్పది ఈ సుదర్శను యొక్క స్వరాన్ని బట్టి అతడు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాడు అన్న సంగతి తెలుసుకున్నటువంటి ఆ వృద్ధుడు తలుపు తీశాడండి అప్పటికప్పుడే ఈ మాట పూర్తి అయ్యేటప్పటికే తలుపు తీశాడు ఆ వచ్చినది ఎవరో తెలుసునండి ధర్మ దేవత వచ్చినవారు ఎవరు లోపల ఏమీ జరగలేదు ఆవిడ తెలివిటప్పు పడిపోయింది నీవు వెళ్ళి నీళ్లు చొల్లి నీ భార్యను తీసుకురావయ్యా అని చెప్పాడు నిన్ను పరీక్ష చేయడానికి నీ ధర్మ నిర్వర్తిని పరీక్ష చేయడానికి నీ వ్రతనిష్టను పరీక్ష చేయడానికి నేను వచ్చానయ్యా ఇప్పుడు నీకు ఈ తరువాత ఏం జరిగిన జన్మరాహిత్య స్థితిని నీకు నీ భార్యకు కూడా నేను కలిగిస్తున్నాను అని వరం ఎవరు వరణించింది ధర్మదేవత కనుక అతిథి పూజ ఎంత గొప్పదో తెలుసుకో ధర్మనందన కనుక నేను చెప్పినటువంటి వాటినన్నిటినీ నీవు శాసనంగా భావించి చక్కగా గనక అనుసరించినట్లయితే దివ్యమైనటువంటి స్థితిని పొందుతావు ఎందుకు దుఃఖపడతావు నీ చేత ఎవరు చంపబడలేదు నువ్వు ఎవరిని చంపలేదు నీవు కేవలం ఎటువంటి వాడి వయ్యా అంటే నిమిత్త మాత్రం నేను నీకు ఇంకొక విషయం అడుగుతున్నా నేను అడుగుతున్నా సమాధానం చెప్పమన్నాడు ఎవరు రండి భీష్మాచార్యుడు అర్థమైతోందా కావట్లేదా నీవు దేంతో చంపావు బాణంతో చంపా చంపింది నువ్వా బ్రాణమా బాణమే మరి దానికి రావాలిగా పాపం చంపిన పాపం దానికి వస్తుందా అది నిమిత్త మాత్రం నీ చేత వదలబడింది వాణ్ణి నువ్వు బాణం వేయడానికి కూడా భగవంతునకు నీవు బాణము వంటి వాడవు అర్థమైందా అండి అర్థం కాలేదా భగవంతుడి నీకు ఆ బాణం ఎట్లా భగవంతునకు నీవు ఆధారం ఎందుకు వీళ్ళు పంపించడానికి ఇది ఖచ్చితంగా మృత్యువే కానీ అపమృత్యువు కాదు అపమృత్యువు అంటే ఉప పాండవులు సంహరింపబడడం అపమృత్యువు అనుకుంటున్నా కృష్ణ పరమాత్మ అక్కడే ఉండి తాత అది కూడా అన్నాడు నాయనా ఇది కూడా నీ ఎవరు విశ్వాచార్యుడు ఎందుకంటే ఎవరెవరిని ఎప్పుడెప్పుడు ఎక్కడికి పంపించాలో వాళ్ళ ఐదుగురు ఎవరో తర్వాత చెప్పుకుంటాం మనం ఆ ఐదుగురు వెళ్ళిపోవలసిన అవసరం ఉంది కనుక ఏం చేశాడు అశ్వత్థామని ఇక్కడికి తీసుకొచ్చాడు వాడు వచ్చే సమయానికి తాను ఇక్కడ లేకుండా వెళ్ళి అక్కడేదో అవసరం వచ్చింది నేను అర్జెంటుగా వెళ్ళాలి అని నటన నటించి మళ్ళీ ఇక్కడికి చేరుకున్నాడు ఎప్పటికి చేరుకున్నాడు ఆ పని తా అయిపోయింది చేరుకున్నాడు ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చాడు అందుకనే ఆయన్ని లోకం అంతా ఏమున్నదండి జగన్ నాటక సూత్రధారి ఆ సూత్రధారి ఎట్లా అయితే చెబుతాడో అట్లాగే స్టేజీ మీద నాటకం అంతా జరుగుతుంది ఈ భూమి అనబడేటువంటి నాటక రంగం మీద మనమంతా కూడా పాత్రలమే అవునా కాదా మనల్ని నడిపిస్తున్నవాడు ఎవరండి పరమాత్మ వాడే నడిపిస్తున్నాడు అనే ఆలోచనతో మనం ఎట్లా నడవాలి అనేటువంటి ఆలోచన మనం చేయగలిగితే ఇలా నడవరా అనే మార్గాన్ని కూడా గురువు యొక్క రూపంలో ఆ భగవంతుడే చెబుతాడు అందుకనే నగురు రధికం నగురు అధికం నగురు గురువును మించిన గురువు రూపంలోనే మనకు బోధిస్తాడు ఎంతమంది గురువులు ఉన్నారో ఎవరు ఏది బోధించినా వాడు మనకు గురువే కానీ ప్రధానంగా మాత్రం ఒక గురువుని ఆశ్రయించుకుని ఉండాలి నీవు నిరంతరం పూజ చేయడం కూడా ఎవరిని ఆరాధించాలి నీ మనసులో ఆ గురువుని ఆరాధించాలి వింటున్నావా ధర్మనందన గురువు పాదాలు మాత్రం వదిలిపెట్టకూడదు ఆయన స్వకీయమైనటువంటి చరిత్రతో శిష్యునకేమీ సంబంధం అర్థమైందండి ఏ సంబంధం లేదు సిద్ధప్ప చుట్టగాల్చుకోవాలి నిప్పు తీసుకురారా అని బ్రహ్మేంద్రస్వామి అడిగితే ఆ సిద్ధతో మెదలకుండా నిప్పు తీసుకొచ్చి మా గురువు గారు సొద్కాలు ఇస్తాడా ఇటువంటి వాడు నాకు గురువు ఏమిటి అని అనుకోలేదు వాడు అనుకునేవాడి పేరు ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం అవునా కదా ఆయన స్వకీయం గురు చరిత్రలో చూడబోతే దీపకుండా ఎన్ని తిట్లు తిట్టేవాడా గురువు ఉమ్మేసేవాడు మొహాన ఆ ముద్ద చేతిలో పెడితే మొహానేసి కొట్టేవాడు ఇన్ని రకాలుగా చేసిన ఆ దీపకుల్లో ఏ విధమైనటువంటి వికారము కనుక గురి చరిత్రలో ఉంటుందండి ఆ చరిత్ర మీరు చూసే ఉంటారు చదివే ఉంటారు కనుక ఆ గురి శిష్య సంబంధాన్ని ఆ విధంగా పొందాలి ఇంకొక విషయం ఏమంటే పరుల ఉపకారమే తప్ప అపకారాన్ని తలసరాదు ఏ విధంగా తలసరాదో చెబుతున్నా విను సమయం అయిపోయింది నేను కూడా ఉండే అవకాశం లేదు అర్థమైందండి ఈ మాట ఎవరు చెప్పింది భీష్మాచార్యుడు సమయం అయిపోయింది చిత్త చివరి సారిగా నీకు ధర్మం చెబుతున్నా విను ఒకనొక చెట్టు చాలా పెద్దదిగా గుబుళ్ళుగా ఉన్నది అనేకమైన శాఖలతో చక్కని దివ్యమైనటువంటి పత్రములతో దాని నుండి వచ్చిన పుష్పములతో వాటి నుండి వచ్చినటువంటి పిందలతో కాయలతో పండ్లతో ఎంతో గొప్పగా ఉన్నది ఆ వృక్షాన్ని ఆధారంగా చేసుకుని అనేకములైనటువంటి పక్షులు అక్కడ ఉన్నాయి చేత తుఫాను వచ్చింది కొమ్మలన్నీ విరిగిపోయినాయి పిండలన్నీ రాలిపోయినాయి పళ్ళు రాలిపోయినాయి ఆకులు రాలిపోయినాయి చెట్టు చివరికి తల తెగినట్టు అయిపోయి దాని ప్రాణాలు పోయినాయి ఎవరు ప్రాణాలు ఎండి మూడైపోయింది ఎవరు ఆ చెట్టు మొట్టమన్ని పక్షులు వెళ్ళిపోయినాయి కాని చాలా కాలం నుంచి ఆ చెట్టు మీదే ఉన్న ఓ చిలుక మాత్రం దాని త్వరలో దూరి అక్కడే ఉన్నది చెడు బయటికి వెడితే దాని దానికి ఆహారం రాదు కానీ ఎంతో వైభవంగా ఆనందంగా ఉండేటువంటి ఆ చెట్టు కృషించిపోయి కుంగిపోయి ఎండిపోయి ప్రాణం పోయినటువంటి దాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి చిలుకకు మనస్సు రావటం లేదు బయటకెడితే కదా దానికి ఆహారం దొరికేది వదిలిపెట్టి వెళ్ళడం దానికి ఇష్టం లేదు ఆ విధంగా వారం రోజులు అలాగే ఉన్నది ఆ చిలుక చిక్కి శల్యమైపోయింది ఆహారం తీసుకోవటల్లా ఈ పరిస్థితిని చూచింది ఎవరయ్యా అంటే దేవేంద్ర సరాసరి చెట్టు దగ్గరికి వచ్చాడు ఆ చిలకను అడిగాడు నీకేమైనా బుద్ధి ఉందా ఎండిపోయింది మొత్తం అందరూ వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి నీ వాళ్ళంతా నువ్వు ఎందుకున్నావు వేరే ఇంకొక ఈ అరణ్యంలోనే అనేకమైన చెట్లు ఉన్నాయి ఆ తుపానికి పడిపోకుండా ఆ చెట్లకు కూడా ఫలాలు పుష్పాలు ఇవన్నీ ఉన్నాయి వాటిని ఆశ్రయించవచ్చు కదా ఎందుకొర్రకు నీవు ఇక్కడే ఉంటున్నావు అనుక చెప్పింది నేను ఈ చెట్టు మీదే పుట్టా ఇక్కడే పెరిగా ఎండిపోయేంత వరకు నాకు ఆహారాన్ని ఇచ్చింది నీడనిచ్చింది చల్లని గాలినిచ్చింది ఎంతగానో సేవ చేసింది నాకు కావలసినంత ఇప్పుడు దానికి కష్టం కలిగినప్పుడు నేనిక్కడి నుంచి వెళ్ళిపోవడం ధర్మమేనా ఇప్పుడు ఆ చిలుకలో ఉన్నటువంటి ధర్మం చెప్పండి తనకు సహకరించిన వాళ్ల పట్ల తాను కృతజ్ఞత కలిగి ఉండుట అర్థమైందండి ఇంకొక రకంగా మనం చూసుకుందాం మన బతికేదో మనం చూసుకుందాం అని ఆ చిలుక అనుకోలేదు ఆ దేవేంద్రుడు దాని యొక్క మనస్సును చూచి ఆనందపడి సంతోషపడి నీకేం కావాలో కోరుకో అన్నాడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో చిలుక అన్నది నాకేమీ అక్కర్లేదు దీన్ని మళ్ళీ బ్రతికించు అన్నదండి వింటున్నావా ధర్మనందన మనకు ఉపయోగపడని వాళ్ళను కూడా బ్రతికించి వాళ్లకు జీవనాన్ని కలిగించగలగటమే ఒక దివ్యమైనటువంటి ధర్మం చిలుక ఎంత పనిచేసింది దాని శరీరం ఎంత దాని బుద్ధి ఎంత దాని బుర్ర ఎంత ఏమండి మనం ఇంత గొప్పవాళ్ళం అని చెప్పుకుంటున్నాం కోస్టిఆర్ లోపల బోర్డు ఎంత పెద్ద ఎంత గుండెల్లో ఉంటుంది క్షీణం ఎంత ఉందండి దానికి కూడా మెదడు ఉందా దాని మెదడు ఎంతుంది ఒడుచు ఉంటుంది ఏదైనా అడ్డం వస్తే పక్క నుంచి అటు వెళ్ళిపోతుంది అలా కదా వెంటనే నీటి తిరగాలి మళ్ళీ మార్గం ఇంకోటి చూసుకోవాలి అనే ఆలోచన దానికి ఉన్నది అంటే దానికి కూడా మెదడు ఉందా లేదా అంత చిన్న పురాణికి కూడా ఎంత మెదడు పెట్టాలో అంత మెదడు పెట్టిన వాడు ఇవ్వడండి ఏం చేయాలండి వాడికి ఏం చేస్తే మన రుణం తీరుతుంది దేవ రుణం ఋషి రుణం పితృం ఉన్నాయా లేదా ఇవన్నీ అది కనుక ఎప్పుడైతే దాన్ని బతికించమన్నదో దేవేంద్రుడికి పరమానందం కలిగిందండి పరమానందం కలిగి ఆ చెట్టు పైన అమృత వర్షాన్ని కురిపించాడు యథా పూర్వస్థితి కరుతూ పూర్వం ఎట్లా ఉన్నదో ఇప్పుడు అట్లా తయారైంది ఆ చెట్టు ఆ దేవేంద్రుడిని పాదాల మీద పడి నమస్కరించింది ఎవరు ఆ చిలుక నీకు నేను దివ్యమైన దేహాన్ని ఇస్తున్నా ఉన్నంత కాలం భూమి మీద ఉండి ఈ దివ్య దేహంతో తరువాత నీవు నాలోకానికి వస్తావుగాక అని చిలుకకు వరం దేవేంద్రుడు కనుక పరోపకారం అనేటువంటిది చాలా దివ్యమైనది నాయ ఈ ధర్మములనన్నిటినీ నీవు గుర్తుగొట్టుకో చిత్త చివరిసారి పరమాత్మ కృష్ణ నీకు నమస్కారం ఒక్కసారి కళ్ళు మూశాడు ఎవరండి భీష్మాచార్యుల వారు ఆ రోజు ఏకాదశి చాలా దివ్యమైనటువంటి రోజు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేసింది ఏకాదశి నాడు గనుక వెళ్ళినట్లయితే సాక్షాత్తు ఆ పరమాత్మ దగ్గరికే చేరుకుంటాను కదా అని ఉద్దేశంతో భావించాడు కేవలం భావనయేనా అతడు వెళ్ళే సమయంలో కూడా ఎట్లా ఎదురకుండా నిలబడిన వారెవ్వరండి కృష్ణ పరమాత్మ ఉన్నాడు ఆ భగవంతుని అవతార స్వరూపమైనటువంటి ఇంకా ఇద్దరున్నారు ఎవరు వాళ్ళు వ్యాసభగవానుడు నారదుడు ఇన్ని మాట్లాడుకుంటూ ఉన్నంతసేపు వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు కురుక్షేత్ర భూమిలోనే వాళ్ళు ఎవరు వాళ్ళ రవన వాళ్ళు వెళ్ళిపోలే అర్థమైందండి సప్త ఋషులు ఉన్నారు ఒక అంగిరసాదులు మొత్తం సామాన్యుధ అంగిరస అగ్రణ్యం ఉదాహరణ వస్తుయో సజ ప్రాగమహీధరం సలము తెలిసినటువంటి వాడు బ్రహ్మకు కూడా అప్పుడప్పుడు సలహా చెప్పగలిగిన వాడు ఎవరయ్యా అంటే అంగిరసుడు ఉదాహరణ వస్తున్నటువంటి వాడు అటువంటి స్థితిలో ఉన్న అంగిరసుడు కూడా అక్కడే ఉన్నాడు జమదగ్ని భరద్వాజుల వారు మొత్తం అంతా అక్కడ ఉన్నారు ఇంతమంది ఋషుల యొక్క ఆశీర్వచనం సాక్ష పరమాత్మ యొక్క దివ్య దర్శనం ఏ సమయంలో నిరోధించి చిరునవ్వు నవ్వుతూ ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుకున్నాడు భీష్మాచార్యుడు కుప్ప కూలిపోయాడు ధర్మానందనుడు ఎంత ధర్మాలన్నీ విన్నాడు కదండి రే చంపేది నువ్వు కాదురా చచ్చేది వాళ్ళు కాదురా వాళ్ళ కర్మరా వాళ్ళ కర్మ వల్ల నేను నువ్వు చంపుతున్నావురా నీ కర్మలో వాళ్ళని చంపాలని ఉన్నదిరా కర్మ తప్ప ఇంకోట్లేదురా ఎన్ని చెప్పినా ఆ కృష్ణ పరమాత్మ పాదాలు పట్టుకుని ఇప్పుడు నా తాతను కూడా నేను చంపుకున్నానయ్యా అన్నాడు ఇంకా నీకెవరూ చెబుతారయ్యా ఇంటికి పదవయ్యా రేపటి నుండి నీ తాతకు చేయవలసినటువంటి కర్మ క్రియలు ఆచరించాలి ఆయన చెప్పినవన్నీ అనుశాసనములై నీ చేత ఆచరింపబడుగాక అని కృష్ణ పరమాత్మ ఏం చేశాడండి వరం ఇచ్చాడు ధర్మనందనకు అందుకనే ఈ పర్వాన్ని ఏమన్నారు అనుశాసనిక పర్వము అన్నారు మిగిలిన ఇప్పుడు వాళ్ళు ఇంటికి బయలుదేరారు రేపు వచ్చి చేయవలసినటువంటివన్నీ చేయాలి ఎందుకంటే పొద్దుకోకి పోయిన మృత కళేబరాన్ని దహనం చేయవారు సూర్యాస్తమైన తర్వాత చేయకూడదండి ధర్మం సరే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తే అది వేరే విషయం ధర్మం మాత్రం ఇంతే అందువల్ల అక్కడ యధాప్రకారంగా కావలి వాళ్ళను ఉంచి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు ఎప్పటికి చేరుకుంటారు అంటే రేపు ఉదయం తొమ్మిది గంటలకు చేరుకుంటారు అని మనవి చేస్తూ అయ్యా చాలా దగ్గరికి వచ్చాం ఇంకా రేపు ఒక్క రోజు ఉన్నది మనకు ఎల్లుండి పొద్దున కూడా ఎంతసేపు అంటే కేవలం ఒకటే మహాప్రస్థాన పర్వం స్వర్గారోహణ పర్వం ఈ మొత్తం కలిపి చాలా చిన్నది రెండు కలిపి చిన్నవే మహాప్రస్థాన పర్వం కానీ స్వర్గారోహణ కేవలం ఒక గంట గంటన్నరలో అయిపోతుంది ఆ తర్వాత సమారూప ఉత్సవం జరుగుతుంది మనమంతా మళ్ళా ఉన్నాం కదండి ఉన్నావా ఎందుకంటే ఇప్పుడు చదువునా అప్పుడు నే మాట్లాడే అవకాశం ఉండదు పెద్దలు అందరూ వస్తారు చాలా సొంత ఇల్లు వలె ఇక్కడ ఉన్నాం అమ్మఒడి కేవలం అమ్మఒడి కేవలం సుఖాన్ని పొందడానికో అన్నం తినడానికూ కాదండి అమ్మఒడి మొదటి బడి అని కూడా చెప్పారు ఇక్కడ ఎన్నో ఎన్నో విషయాలు మొదటి పడి కదా అమ్మఒడి ఆ కారణం చేత ఎన్నో ఎన్నో విషయాలు కూడా దివ్యమైనటువంటి తత్వాలను ఆ అమ్మ యొక్క విషయాలను కూడా మనం పెద్దల ద్వారా విన్నాం ఈ ఉపన్యాసానికి ముందు కూడా ఓ తల్లి నిలబడి చక్క వాళ్ళ ఆవిడ యొక్క అనుభవాలు మొత్తం మనకు అందరికీ చెప్పుకున్నారు మనమంతా కూడా విని ఆనందించాము ఇంకా ఎన్నో ఎన్నో మరిచిపోకుండా నిరంతరం తలుచుకుంటూ మనమంతా ఎప్పుడూ ఇక్కడికి వస్తూ నిరంతరం అవకాశం ఉన్నప్పుడల్లా వస్తు ఆశీర్వచనాన్ని మనమంతా పొందాలి అని కోరుకుంటూ బ్రాహ్మణేకా అపుత్రి సంతో పుత్రిణి అధనాస్ధునాస్తో జీవన్ జరదా విజదం కాయన వాచా మనసేంద్రియర్వా బుద్ధాత్మనా ప్రభుస్వభావాస్మై మన్మహాభారతవచన శ్రవణ సఫలం లోకకల్యాణార్థం తచ్చి రాధాకృష్ణ దివ్యవిందర్పణమస్తు యోగిరాజీష్మాచార్య దివ్య చరణిందర్పణమస్ అనసూయ దివ్య చరణిందర్పణమస్ హరివత